ఆగా ఇట్లా చేస్తే ఎట్లాగా ఈ ఓంకారం ప్రయోజనాన్ని వాళ్ళు ఓంకార ధ్వని ఎలా ఉండాలి అంటే దూరం నుంచి వచ్చేటటువంటి విమానం విమాన శబ్దం విన్నారా లేదా ఎప్పుడైనా దూరంగా వచ్చే విమానం ఇలా దగ్గరగా వచ్చి మరలా దూరంగా వెళ్ళిపోయింది కాబట్టి ఓ ప్రణవనాదం ఎలా ఉండాలంట ఇప్పుడు అలా ఉండాలి ప్రమా ప్రమా ప్రణవనాదంలో అన్ని అక్షరాలు ఉన్నాయి అకారం మకారం అకారాన్ని మంద్రస్థాయిలో ఉకారాన్ని ఉచ్చస్థాయిలో మకారాన్ని మంద్రస్థాయిలో అలా మూడు త్రిమాత్రకలతో పలకడం నేర్చుకోవడం అర్థమైందండి ఈ ఈ మనం ఇప్పుడు చదివేటప్పుడు అనేటప్పుడు ఇందులో ఏది ఎక్కువ పలుకుతుంది ఉచ్చస్థాయిలో పలిగేది ఎక్కువ పలుకుతుంది పైగా అదే మీ కూడా తెలియజేస్తుంది నువ్వు ఏ స్వభావంలో ఉన్నావు అనేది కూడా నువ్వు ఓంకారాన్ని అనేదాన్ని బట్టి గ్రహించు అర్థమే కానీ శబ్దం ఎప్పుడూ కూడా నాభిస్థానం నుంచి ప్రారంభం అవ్వాలి నువ్వు ఎక్కడి నుంచి పలకడం నేర్చుకోవాలి నాభిస్థానం నుంచి పలకడం నేర్చుకోవాలి అప్పుడు శ్వాసకు అనుసంధానం అవుతావు అనమాట అదే అలవాటు చేసుకున్నాం అనుకో పెద్దగా అన్నట్టే కనబడుతుంది కానీ శ్వాసకు అనుసంధానం అవుతాం అప్పుడేమైపోయావు సాధనగా మారదు యాంత్రికంగా జరుగుతుంది కంఠగతంగా చేసినప్పుడు యాంత్రికంగా చేస్తుంది దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు కాబట్టి ఓంకారాన్ని అనుసంధానం చేసేటప్పుడే జాగ్రత్తగా అనుసంధానం చేయాలి దృష్టిని భ్రూమధ్యంలో నిలిపి ఉంచాలి ముందు చేయవలసిన పని ఏంటి దృష్టిని భ్రూమధ్యంలో నిలిపి ఉంచాలి నిలిపి ఉంచి పద్మాసనం లేదా సుఖాసనం లేదా వీరాసనం ఏదో ఒక ఆసన స్థితి కలిగి ఉండాలి ఆ ఆసన స్థితిలో ఉండి పలకాలి ఇప్పుడు అనమాట ఈ నియమాల ఈ అంట నేర్చుకోవాలి ట్లా రోజు అభ్యాసం చేయండి రోజు మీరు ఇరవై ఒక్కసార్లు అయినా అభ్యాసం చేయాలి ఉదయాన్నే లేవగానే ఇరవై ఒక్కసార్లు ఓంకారాన్ని అభ్యాసం చేయండి కూర్చున్న చోట మొహం కడగలేదండి అని అనుకో లేస్తూనే ఇరవై ఒక్కసార్లు ఓంకార ధ్యానం అలవాటు చేసుకోండి అట్లా రోజు ఎప్పుడు ఖాళీ దొరికినప్పుడల్లా అప్పుడు ఈ ఓంకార ధ్యానాన్ని చేస్తూ ఉండవు దీనివల్ల జీవితంలో ఎంతో ఉపయోగం చదవండి ంత సిద్ధాంత గోచరం తమ గోచరం గోవిందం సద్గురు మొట్టమొదట గురువందనం ఏ గ్రంథ ఆరంభంలో అయినా కూడా ఏం జరుగుతుందండి గురువు గారికి ఆయన ఎవరికి నమస్కారం చెప్తున్నారు ఇప్పుడు ఆయన ఎవరికి నమస్కారం చెప్తున్నారు కాబట్టి శంకర భగవత్పాదలు శంకర భగవత్పాదుల యొక్క గురువుగారు ఎవరు గోవింద భగవత్పాదు గోవిందా ఆ గోవింద భగవత్పాదులకు నమస్కరిస్తున్నారు అది ఈ శ్లోకంలో చెప్పేట ముఖ్యమైన విషయం చదవండి అది చదవండి దాని ఇచ్చారా సర్వ వేదాంత సిద్ధాంతం గురువు గారు ఎటువంటి వాడట సర్వ వేదాంత సిద్ధాంతము ఒక రూపాన్ని ధరిస్తే ఆ రూపం గురువు గారు అదేనండి అగోచరమైనటువంటి వేదాంత సిద్ధాంతాన్ని అంటే కళ్ళకు కనపడనటువంటి చెవులతో వినడానికి వీలుగానండి మనసుతో తెలుసుకోవడానికి వీలుగానటువంటి సిద్ధాంత సారమంతా ఒక రూపంతో కనబడేటటువంటి పద్ధతిగా మారితే అది గురుస్వరూపం అని చెప్తున్నాడు గోవిందం పరమానందం సద్గురు ఆయన ఎటువంటి స్థితిలో ఉన్నాడు పరమానంద స్థితిలో ఉన్నాడు ఆనందం నాకు పరమమైనటువంటి స్థితిలో ఉంటాడు సద్గురు అహం సద్గురు ఆయన ఎవరు సద్గురుమూర్తి అంటే గురువులలో కూడా స్థాయి భేదాలు ఉంటాయి అన్నమాట శ్రీగురు గురువు శ్రీ సద్గురు సద్గురు పూర్ణగురు అవతారుడు ఎట్లాగా గురువులలో కూడా స్థాయి భేదాలు ఉంటాయండి మనం ఎవరిని ఆశ్రయించామనే దాన్ని బట్టి వారి స్థితిని బట్టి మేము సహాయం చేస్తాం కాబట్టి ఈయన ఎటువంటి అయినట సద్గురు స్థితిలో ఉంటాయని ఆశ్రయించాను అస్మి అహం అహం అస్మి నేను ఆశ్రయించాను ఇంద్రియాదులకు గోచరించని వాడును సమస్త వేదాంతడు ఉపనిషత్తుల యొక్క సిద్ధాంతముల చే తెలియని వాడును నిరతిశయానంద స్వరూపుడును సద్గురువును అయిన శ్రీ గోవింద భగవత్పాదలకి వారికి నేను నమస్కరించుకున్నాను కానీ ఇందులో అతి ముఖ్యమైన పదం ఏమిటి ఇందులో అతి ముఖ్యమైన పదం ఏంటి అంటే అసలు ఆనందం అంటే ఏంటి ఆనందం అంటే ఏమిటంటే అసలు మనిషి దేనికోసం జీవిస్తున్నాడు ఆనందం కోసమే నిర్ణా వెంటనే చెప్పగలిగారు అండి మంచి దేనికోసం చూపిస్తున్నాడు ఆనందం కోసం ఆనందం అంటే ఇది ఆన్సరే అది ఆన్సరే మీరు కూడా మాట్లాడచ్చు అందరు మాట్లాడచ్చు మీరు కూడా ఉన్న వాళ్ళందరూ చక్కగా మీరు స్పందించి మాట్లాడండి అప్పుడు మీరు ఏమనుకుంటున్నారో నాకు అర్థమవుతుంది నేనేమనుకుంటున్నానో స్పష్టంగా మీద మాట్లాడుతున్నాను ఇది గోష్ఠి అంటారు దీన్ని ఏమంటారు దీన్ని నేను ఒక్కడే మాట్లాడి మీరు విని వెళ్ళిపోయారు అనుకో ఇంటికి ఏమవుతున్నప్పుడు చర్చ కదా ఇది నేను ప్రశ్నిస్తూ ఉంటాను మీరు సమాధానం చెప్తుంటారు మళ్ళీ మీరు ప్రశ్నిస్తూ ఉంటారు నేను సమాధానం చెప్తాను ఇంటరాక్టివ్ అనమాట అదే లేకుండా ఉపన్యాసం ఆయన ఉపన్యాసం అంటే ఏమిటి వాళ్ళు చెప్తారు వాళ్ళంతా వింటారంటే ఇంటరాక్టివ్ ఉండదు అప్పుడు ఏమయ్యావు ఇంటికి వెళ్ళేటప్పటికి నీకు క్లారిటీ ఉండదు ఆయన ఏదో చెప్పాడంటే మొత్తానికి మంచి విషయమే చెప్పాడంటే నాకు సర్టిఫికేట్ ఇస్తాం ప్రయోజనం ఏమి దానివల్ల ఉండదు కదా చర్చించడం చర్చించడం వల్ల నీకు క్లారిటీ వస్తుంది ఇప్పుడు ఏదైనా ఒక పాయింట్ అనేది నీకు క్లారిటీ రావాలి ఇంటికి వెళ్ళిలో ఒక గంట చర్చించామంటే ఒక పాయింట్ మీద క్లారిటీ రావాలి ఆనందం అండి ఏంటి ఆనందం అండి సంతోషంగా ఉన్నాడు మామూలు మాట్లాడు చెప్తే ఆనందం అనేది సంస్కృత శబ్దం అండి సంతోషం తెలుగు నిజానికి సంతోషం కూడా సంస్కృతం అండి తోషము అది సంతోషం అది కూడా సంస్కృత శబ్దం కానీ అన్ని తెలుగులోకి తెచ్చేసుకున్నాము సంతోషంగా ఉండడం వల్ల ఆనందంగా ఉండడం వలన రెండు ఒకటే పర్యాయ పదాలలో అంటే అసలు అర్థం ఏమి ఇప్పుడు మనం ఎట్లా ఉంటున్నాం మన సుఖం మన సుఖం అంటే ఏంటి విషయ సుఖం అంటే శబ్ద స్పర్శ రూపరసంధాలని ఐదు జ్ఞానాలని అందించేటటువంటి జ్ఞానేంద్రియాలు మనకున్నాయా లేదా ఉన్నాయా లేదా అలాగే ఐదు కర్మేంద్రియాలు ఉన్నాయా లేదా ఏమున్నాయి వాక్ పాణిపాద పాయుపస్థలు ఇట్లా అలవాటు చేసుకోండి నాతో క్రమంగా వాక్ పాద పాయుపస్థలు వాక్ మాట్లాడే పాణి చేతులు పాదము వాయుపస్థలు సర్జకైర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఏమిటవి ముక్కు చెవులు శ్రోత్ జిహ్వా ఆఘ్రాణములు అలవాటు చేసుకుంటే ఏది కష్టం కాదు శ్రోత్ అంటే శ్రుతం త్వక్ అంటే చర్మం చక్షు జిహ్వాణం ఘ్రాణం ఆఘ్రాణించుట అంటే వాసన చూపిస్తా అంతమేంటే ధూపం ఆఘ్రాపయామి అంటున్నావా లేదా రోజు ఏమిటి ఆఘ్రాపయామి అంటే ధూపాన్ని వాసన చూపిస్తున్నానండి రోజు అక్కడ చదువుతావు అర్చనలో చదువుతావు అక్కడ వింటావు దేవాలయానికి వెళ్ళి అది ఏం చేసినాడో అది ఏమంటున్నాడో వినదే మన సంస్కృతం నాకు రాదని ఓ పక్కన నెట్టేసామంతే అర్థమైందండి దీపం దర్శయామి అవునా కదా కాబట్టి ఆ జ్ఞానేంద్రియాలను అక్కడ స్పష్టంగా లైవ్లీగా చూస్తున్నాం అది అక్కడ ఉద్దేశం అంతేగాని విగ్రహానికి అందిస్తున్నామని కాదు అక్కడ ఎవరున్నారు ఇప్పుడు నీ వలనే ఉన్నవాడున్నాడు అక్కడ నువ్వు ఎలా అయితే చూస్తున్నావు నువ్వు ఎలా అయితే తింటున్నావు నువ్వు ఎలా అయితే వేసుకుంటున్నావో నువ్వు ఎలా అయితే స్నానం చేస్తున్నావో అలాగే షోడసోపచారాలను అక్కడ కూడా చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు దేహమే దేవాలయం జీవుడే సనాతన దైవం దేహమే దేవాలయం జీవుడే సనాతన దైవం అనే నిర్ణయాన్ని పొందడం కోసమనే దేవాలయానికి వెళ్తున్నావు సరే ఇప్పుడు మనం ఎక్కడ సుఖం అంటే ఏంటి అన్న ప్రశ్న ఇప్పుడు సుఖం అంటే ఏంటి అంటే ఏమిటి ఆ ఇంద్రియానికి అనుకూలంగా ప్రవర్తిస్తే సుఖం ఆ ఇంద్రియానికి అనుకూలంగా ప్రవర్తిస్తే సుఖం అంటే ఏమిటి ఎందుకు అంత దూరం ఇప్పుడు కాళ్ళు ముడిచి కూర్చున్నావు కాసేపటికి ఏమైంది అప్పుడు ఏం చేయాలి అయిపోయా అంతేనా కదా ఇంద్రియానికి అనుకూలంగా ప్రవర్తించవు సుఖం ఇంద్రియానికి వ్యతిరేకంగా ప్రవర్తించాం ఏమైనా సరే కాళ్ళు కట్టుకోవాల్సిందేమైనా దుఃఖం ఇంద్రియానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అనుకూలంగా ప్రవర్తిస్తే సుఖం అర్థమైందండి ఎట్లా అనుభవిస్తున్నామో లేదే సుఖం మరి ఆనందం అంటే అది రండి ఈ ఇంద్రియాలకు నచ్చింది కాదట ధర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలకి నచ్చింది చేయటం కాదట ఇదే నిజాం ఆ మనసుకు నచ్చింది చేస్తే ఆనందం అంటే మంచి సమాధానం మనసు కూడా ఇంద్రియమే కానీ అది లోపల ఉంది మనందరికి మనసు ఎక్కడ ఉంది లోపల ఉంది అది ఎప్పుడు ఏం చెప్తూ ఉంటుంది ఆ అది చేయి ఇది చేయి అంటూ ఉంటుంది దాని పని ఎంతసేపు అది చేయి ఇది చేయింది అవ్వడమే దాని పని అంతేనా ఆ అది చేయి ఇది చేయి అని చెప్పేటప్పుడు దాంట్లో ఒకటి ఉందట ఏమిటది అతిశయం అతిశయం అతిశయం అంటే అర్థం ఏమిట పరమానంలో ఎంత పందజారేయాలి ఎంత పరమానంలో ఎంత తీపి నీకు అనిపించేటంత ఎంత పంచదార వేయాలి నీకు అనిపించేటంతా అంటురావు గారు చెప్తా చెప్తున్నావు నీకు తీయగా అనిపించేటంతా అనా కదా అంటే నీకు ప్రతి ఒక్క జీవికి ఏముంది వాడి ప్రమాణం వాడికి ఉంది ఇది ఎంతైతే ఇది కరెక్ట్ ఇది సరిపోయింది ఇది ఎంతయితే ఇది సరిపోయింది అనే ప్రమాణం నీకుందా లేదా ఇప్పుడు ఉంది ప్రతి జీవికి వాడి వాడి ప్రమాణం ఉంది ఆ ప్రమాణం దేన్ని బట్టి ఆ అభిరుచిని బట్టి ముఖ్యమైన మాట అనమాట వాడి అభిరుచిని బట్టి అభిరుచి అంటే స్వీయ ప్రమాణం అర్థమైందంటే దాని ఏమంటారు స్వీయ ప్రమాణం నాకే ఇది నాకే ప్రమాణం నా అభిరుచి నాకు ఇలా అయితేనే సరిపోతుంది నాకు ఇంత అయితేనే సరిపోతుంది అక్కడ ఏముందట అంటే అతిశయం నేనన్న బలం అందులో బాగా పనిచేస్తుంది నాకు సరిపోలేదండి ఒకటి పెట్టావమ్మా ఏమన్నా అప్పుడు నాకు సరిపోలేదన్న అక్కడ ఎందువల్ల సరిపోలేదు అతిశయం బలంగా ఉందన్నమాట నేనన్నా అతిశయం స్వాతిశయం అన్నారు అండి స్వా అతిశయం ఈ స్వాతిశయం బలంగా ఉండేటట్టుగా జీవించడానికి మనం అలవాటు పడతాం ఇదైతేనే నాకు సరిపోతుంది ఈ ఈ వస్త్రం అయితేనే నాకు సరిపోతుంది ఈ ఆహారం అయితేనే నాకు సరిపోతుంది ఈ ఆహారం ఇలాంటి ప్రమాణాలతో అయితేనే సరిపోతుంది ఇంత ఇల్లు అయితేనే సరిపోతుంది ఈ ఇల్లు ఇలాంటి ప్రమాణాలతో అయితేనే నాకు సరిపోతుంది నీకు నువ్వే పెట్టుకున్నావు అవన్నీ దీని ఏమన్నారు స్వాతిశయ ప్రమాణం అనమాట నేననేది అతిశయించిందట ఉన్న స్థాయి కంటే ఎక్కువగా అతిశయించింది ఎక్కువైపోయి పనిచేసింది అనమాట ఏ ఆ సరిపోతుంది లేవయా అన్నాడు గోడు అంటే ఏమన్నాడు ఆకు చాలేద అక్కడెవరు బలంగా ఉన్నారు ఇప్పుడు నేను బలపడిపోయింది ఈ నేను బలపడిపోయే పద్ధతి స్వాతి చేయ పద్ధతి ఈ నేననే అహంకారం బలపడే పద్ధతి ఏమిటి స్వాతి చేయ పద్ధతి నేననే అహంకారం నిరసించే పద్ధతి ఒకటి ఉంది ఏదైనా సరిపోతుంది వాడికి అసలు ఏమి పెట్టకపోయినా సరిపోతుంది ఏమి తినకపోయినా సరిపోదు ఏమీ లేకపోయినా సరిపోతుంది వాడికి ఉన్నది అన్న దాంతో గుడిపడి లేదు దాని ఏమన్నారు నిరతిశయ ఒకటేంటి స్వాతిశయ పద్ధతి రెండవది నిరతిశయ పద్ధతి అర్థమైనా అండి ఇప్పుడు గురుమూర్తి ఎలా ఉన్నాడు ఇప్పుడు నిరతిశయానందమూర్తి ఆయన ఆయన ఎటువంటి ఆనందాన్ని కలిగినాడు నిరతిశయ ఆనందం అంటే నేననే అహం నేననే అహం అక్కడ బలంగా లేదనమాట నేననే అహాన్ని నిరసించేశాడు ఆయన శిష్యుడు ఎలా ఉన్నాడు స్వాతిశయంతో ఉన్నాడు గురువు గారు ఎలా ఉన్నాడు నిరతిశయంగా ఉన్నాడు అది పరమానందం అంటే ఆనందం నాకు పరమైన స్థితి అంటే మనం ఆనంద నిర్ణయం చేసేటప్పుడు ఎట్లా నిర్ణయం చేస్తున్నామంటే ఏదైనా ఒక దానిని పొందితేనే నాకు సుఖం పొందకపోతే సుఖం లేదు కానీ ఆయన ఎలా ఉన్నాడా పొందటం పొందకపోవడం అన్న దాని రెండింటికి ఆయన సంబంధపడి లేడు దాని ఏమన్నారు నిరతిశయానంద పద్ధతిగా కాబట్టి సద్గురుమూర్తి దగ్గర నువ్వు ఏ లక్షణాన్ని గమనించాలట ఆయన నిరతిశయానంద స్వరూపుడై ఉన్నాడా లేదా అనేది గ్రహించాలి అండి ఎప్పుడైనా సరే ఈ లక్షణం గురువులో ప్రస్ఫుటంగా ఉండాలి అందుకని గురువు గారి దగ్గర శిష్యుడు వచ్చేటప్పుడు ఏం చేయాలి స్వాతిశయాన్ని విడిచి విడిచిపెట్టి రావాలి స్వాతిశయాన్ని విడిచిపెట్టాలి అంటే ఆయన పళ్ళు ఫలాలు పట్టవాలా కూడలు అందుకనే స్పష్టంగా చెప్పేది మా దగ్గరకు వచ్చేటప్పుడు మీరు ఏమీ పట్టురావకూడదు ఎందుకని పట్టు రావకూడదు ఏమైనా పట్టుకొస్తే ఆ పట్టుకొచ్చిన దాంట్లో నీ స్వాతిశయం ఉంటుంది నిన్ను స్వాతిశయం విడిచిపెట్టి రమ్మన్నావా ఇక్కడికి లేకపోతే స్వాతిశయాన్ని బలపరచుకుని రమ్మన్నావా అంతేనా కాదు నిన్ను నువ్వు పద్ధతిలో నువ్వు ఇక్కడికి రావాలని నీ గుర్తుండాలి నేను ఎందుకెళ్తున్నాను నీ దగ్గరికి అంటే నేను బలహీనపరచడానికి నా అహంకారాన్ని బలహీనపరచడానికి నా అహంకారాన్ని నిరసించుకోవడానికి అనేటటువంటి లక్ష్యాన్ని గుర్తుండాలనే ఉద్దేశంతో అలా చెప్పాను నువ్వు రిక్తహస్తాలతో రావాలి ఒట్టి చేతులతో రావాలి వెళ్ళేటప్పుడు ఏం పడుకోవాలి ఒక క్లారిటీ ఒక స్పష్టమైన ఆచరణ ఒక స్పష్టమైన నిర్ణయం ఒక స్పష్టమైన జీవన విధానం ఇవాళ నేను ఒక జీవితంలో ఒక కొత్త విషయాన్ని తెలుస్తున్నాను స్పష్టంగా తెలుసుకున్నాను ఒక ఆచరణాత్మకంగా తెలుసుకున్నాను ఒక నిర్ణయాత్మకంగా తెలుసుకున్నాను అనే దాంతో ఇంటికెట్టా దాన్ని నిజ జీవితాన్ని అప్పుడు ఆచరిస్తావు అర్థమైనా లేకపోతే ఏం చేస్తావు వచ్చిన ప్రతిసారి పోయినసారి దాన్ని మొక్కలు బట్టికెళ్ళా ఈసారి ఏమి బట్టుకెళ్తాము ఈసారి కావాలి ఇంకోసారి ఏమిటి వెళ్దాం ఇట్టా ఎంతసేపు దేంతుడు తిరుగుతున్నావు అప్పుడు అంతేనా అప్పుడు ఏమయ్యా నేను వీళ్ళు వచ్చి వాళ్ళు ఈసారి బిస్కెట్లు తెస్తారా లేకపోతే స్వీట్లు తెస్తారా అని ఆలోచిస్తాను అనుకో నేను కూడా ఏమయ్యాను అతిశయమయ్యా నీవు రెండు జోగి జోగి రాసుకునేప్పుడు గుడిది ఏం ప్రయోజనాలు కాబట్టి గురువు ఎప్పుడు ఎలా ఉండాలి నిరతిశయానందమూర్తి అయి ఉండాలి అనవనా ఆదిశంకర్లు వారి గురువు గారి దగ్గరికి వెళ్ళారు ఏమి ఇచ్చారు ఆదిశంకర్ సినిమా గమనించరా గోవింద భగవత్పాదాచార్యుల దర్శనానికి ఆయన వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆయన ఏమిచ్చారు అయ్యో ఎందుకంటారు శంకరాచార్య పరంపరలో ఆయన ఆది కాబట్టి ఆయనకు పేరు పెట్టాం ఆయనతో ఒక పరంపర ప్రారంభమైంది కాబట్టి ఆయన ఆది శంకరులు అన్నాం అర్థమేనండి ఆయన ఆయన గోవింద భగవత్ పాదాచార్యుల గారు శిష్యుడు అంటే అండి వీరు వారి దగ్గరకు వెళ్ళినప్పుడు ఏది ఇవళ రిక్తహస్తాలతో వెళ్ళారు నా వెళితే వారు అడిగారు నాయనా ఎవరు నీవు అని అడిగారు మనమైతే ఏం చెప్తాం నేను సుబ్బారావు అండి నేను అప్పారావు అండి నేను ఎక్కడ లక్ష్మి అండి అని చెప్తాను అంతేనా కదా ఆయన నిర్వాణ చట్టం చెప్తాడు ఏం చెప్పారు నిర్వాణ షట్టం నిర్వాణ షట్టం అని ఒక ఆరు శ్లోకాలు చెప్పాడు నువ్వు నేను ఎవరు అని అడిగితే ఆయన సమాధానం చెప్పాడు ఆరు శ్లోకాలు చెప్పాడు దాని పేరేమన్నారు నిర్వాణ చట్టం ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు నిర్వాణ షట్టం చెప్పించక అర్థమైందండి నువ్వు ఏదేది కాదో చెప్తాడు అనమాట అడిగిన ప్రశ్న ఏంటి చెప్పాడు సమాధానం గురువుగా నిరతయానంద స్వరూపుడే శిష్యుడు కూడా ఏ స్థాయిలో వెళ్ళి ఆశ్రయించాడు ఇప్పుడు నిరతయానంద స్వరూపుడుగా ఆశ్రయించాడు కాబట్టి ఆయన ఏం చేశాడు వెంటనే సాక్షాత్కరించి యనా బ్రహ్మసూత్ర భాష్యం రాయినాయన వెంటనే ఏమేది అయిపోయింది ఆశీర్వ ఆ దర్శనం ఆశీర్వచనంతో అంతా అయిపోయింది రెపబాట్లో అంతా అయిపోయింది ఈయనకి బ్రహ్మసూత్ర భాష్యం రచించగలిగే సమర్థత వచ్చేసి అప్పటిదాకా రాయల గురువుగారి దర్శనం జరగగానే ఆ శక్తి ఎందువల్ల వచ్చింది ఈయన కూడా నిర్దేశానంద స్వరూపుడుగా చేరాడుగా అదే మనలాగా స్వాధి చేయంతో చేరుంటే నేను ఫలానా నాన్నగారు కొడుకుని నేను ఫలానా తాతగారి మనవండి నేను ఫలానా వంశంలో పుట్టాను నా గోత్రం నా సూత్రం నా కులం ఇది ఇలా పరిమితమైన పద్ధతిలో చెప్పలేయన ఎందుకని ఎందుకన రాయగలిగాడు నేను అందులో ఏముంటాయి ప్రధానంగా నేను నిరసించడానికి కావలసిన పద్ధతి ఉండదు నేను బలపరచడానికి కావలసిన పద్ధతి ఉండదు అనమాట ఆదిశంకర స్తోత్రాలన్నీ కూడా నేను బలహీనపరిచే పద్ధతిగా ఉండండి నేను బలపరిచే పద్ధతిగా ఉండదు స్వాతిశయం అని నిరశయానంద పద్ధతిగానే ఉంటాయి కాబట్టి ఇంతకాలం కాదు ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలైనా వాటికి ఏమి కాలం చల్లదు చదువు మీరు వివేకం ఇది ఎంత గ్రంథం ఉందంటే అంత గ్రంథం పూర్తి చేయాలి మీరు మొదటి శ్లోకంలో ఉన్నారు అర్థమైనా ఇప్పుడు ఇంతకే కాబట్టి అంటే నేను నిదానంగా చెప్పినా మీకు విషయం అర్థమయ్యేట్టుగా చెప్పడం నా ఉద్దేశం ఊరికే చదువుకోవడం అనేది మీరింటి దగ్గరైనా చదువుకోవచ్చు కాబట్టి ఆ శ్లోకంలో ప్రాణప్రదమైనటువంటి పదం ఏమిటి ఇప్పుడు నిరతిశయానందం అనేది నీకు అర్థం కావాలన్నమాట నిరతిశయానందం అనేటువంటి పద్ధతిలోనే నువ్వు జీవితాన్ని సాగించాలి అట్లా అయితేనే నీకు సద్గురువు అర్థమవుతాడు లేకపోతే సద్గురువును కూడా నువ్వు ఎలా భావిస్తావు ఆ నీవెలనే నామరూపాలతో జీవిస్తున్నటువంటి ఆకలి దప్పికలతో జీవిస్తున్న గుర్తిస్తావు అంతే తప్ప సద్గురుమూర్తిగా బ్రహ్మణేశ్వరుడిగా నువ్వు గుర్తించలేదు శ్రీ జగద్గురు శంకర భగవత్ ప్రదాచార్యులు కూడా శిష్టాచారమును అనుసరించి ప్రధమున శ్రీ సద్గురు ధ్యానమును చేసినారు నిర్విఘ్న సమాప్తి కాము మంగళమాచ లేకుండా ఏ పనైనా జరగాలి అంటే ముందు ఎవరిని ధ్యానించాలట గురువు గారిని ధ్యానించాలి విఘ్నేశ్వరు కాదండి అక్కడ విఘ్నేశ్వరుని కూడా గురువు అనే మీ మీ ఇంటికి ఎవరైనా కార్యక్రమానికి పిలిచారండి ఆయన ముందు ఏ శ్లోకం చెప్తారు అంతేనా శుక్లా పరధరం కర్ధం చెప్పు ఏ ఎన్నిసార్లు వినిటం ఎందుకని అయ్యో మనకు ఆసక్తి లేదు ఏ మిగిలినవని నేర్చుకోలే వ్యాపారం చేయడం నేర్చుకోలే మరి దాంట్లో వచ్చిన తిరుగు ఇందులో ఎందుకు పనికిరాలే అంటే ఆ దాని ఎంత నీకు ఆసక్తి లేదు నేర్చుకోవాలనే జిజ్ఞాస బలంగా ఉంటే నువ్వు ఏదైనా నేర్చుకోరు అంతేనా కదా నిజానికి అందులో ఎక్కడైనా విఘ్నేశ్వరుడు పదం ఉందే శుక్లాం వరధరం అంటే ఏంటి తెల్లని వస్త్రములు ధరించినటువంటి వాడు తర్వాత విష్ణు అదేంటి విష్ణువు చెప్తున్నాడు విఘ్నేశ్వరుడు గురించి అక్కడ శుక్లాం వరధరం విష్ణు అంటున్నాడా లేదా మరి మరి విఘ్నేశ్వరుడు అంటావు తెల్లని వస్త్రములు ధరించిన విష్ణు స్వరూపుడు ఇంకేమిటి శశివర్ణం అంటే ఏమిటి మళ్ళా తెలిపే చెప్తున్నాడు చంద్రుని వలే ప్రకాశిస్తున్నాడు చతుర్భుజము నాలుగు భుజాలు కలిగి ఉన్నాడు ప్రసన్న వదనం మనలాగా గంటు పెట్టుకుని లేడు హాయిగా ఆనందంగా ఉన్నాడు ధ్యానిస్తున్నాను ఇప్పుడు ఎవరు ధ్యానించవే విష్ణుమూర్తి నాలుగు చేతులు కలిగిన విష్ణువుని కదా తర్వాత ఏమన్నావు మరే విఘ్నం అనలేదు కదా ఇప్పుడు విఘ్నేశ్వరుడికి అన్వయం ఎట్లా చేసేవారు నోటితో అంటున్నా అనిపిస్తున్నాడు కదా అదిగా ధ్యాన శ్లోకం అనండి అంటున్నాడా లేదా అంతేనా విఘ్నేశ్వరుడి దండ పెట్టమని ఏం పెట్టాడు పసుపు మొందాకి ఎక్కడన్నా నాలుగు చేతులు ఉన్నాయా కొన్ని తెల్లని వస్త్రం ఉందే చంద్రబింబం వంటి ప్రసన్న వదన ఉందే అరే అక్కడ చెప్పిన లేవుగా ఎందుకంటే మరి అలా చెప్పాడు నిర్గుణంలో సగుణం ఉంది అక్కడ పెట్టిన పశుబ దేవిటి నిర్గుణ ప్రతిబింబం దైవానికి ఆకారం ఎక్కడ ఉంది దైవానికి నామరూపాలు లేవు కదా నామరూపాలు లేని దైవాన్ని నామరూపాలతో ఉపాసించే ప్రయత్నం చేస్తున్నాం ఆయనకి ఒరిజినల్ గా లేవు కానీ నువ్వేం చేసావు ఆయన ఒరిజినల్ గా నామరూపాలు లేని స్థితిని నీకు భావించడం సాధ్యం కావటం కాబట్టి నువ్వేం చేసావు నీ వలనే నువ్వు పూజ చేసే అందుకని ఏ వస్త్రాలు కట్టావు అంత అయినా ఆయన కూడా ఏం పెట్టావు నువ్వే ఏ వదనంతో ప్రార్థించావు ప్రసన్న వదనం అంతేనా కదా ఇంకేమిటి ఏ ప్రకాశంతో ఉన్నావుట సూర్యప్రకాశం లేక పిల పెళ్లాడిపోతులేవు చంద్ర ప్రకాశం వలె ఉంటాం శుక్లాంబరధరం విష్ణు అంటే అర్థమేంటి వ్యాపకమైన వాడని అర్థం అంతేగాని విష్ణుమూర్తని కాదు విష్ణు అంటే అర్థమేంటి వ్యాపకమై ఉన్నవాడు దైవ దైవం వ్యాపకమేనా పరిమితమా వ్యాపకమే సర్వ వ్యాపకమై ఉన్నటువంటి దైవము తెల్లండ వస్త్రములు ధరించిన చంద్రబ్రహ్మ వంటి వర్చస్సు కలిగిన వాడై ప్రసన్న వదనం కలిగి ఉండి అటువంటి నామరూపాలతో కూడిన వాడిగా నేను ధ్యానిస్తున్నాను నాలుగు భుజాలు ధరించినవాడుగా అర్థమైనా ఇప్పుడు ఇప్పుడు అందులో విఘ్నేశ్వరుడు అని ఎక్కడుంది లేదా పోయి ఎందుకని విఘ్నేశ్వరుడు అంటే నీ లోపల ఒక నామరూపాలతో కూడినటువంటి ఒట్టి పెట్టుకున్నావు ఏనుగు తొండ ఉండాలి ఇలా ఉండాలి అలా ఉండాలని విఘ్నేశ్వరుడుకు నామరూప అలా పెడితేనే విఘ్నేశ్వరుడు నాకు తప్పట్టున్నాడు వ్యాపకమై ఉన్నదేదో అది ఆ వ్యాపకమైన దాన్ని ఉపాసించినట్ల నీకు నిరతిశయ కలుగు పరిమితమైన దాన్ని ఉపాసిస్తే స్వాతిశయం కలుగు అంతమేనండి కాబట్టి ఎప్పటికప్పుడు నిన్ను ఆరాధనా విధులలో కర్మకాండలో ఆచారంలో కూడా ఏం ప్రవేశపెట్టారు పరిమితత్వం నుంచి వ్యాపకత్వానికి నిన్ను మార్చేటటువంటి పద్ధతిగా ఏర్పడదు నువ్వన్నా ఏనుగుదనం ఆ పసుపు మొంతకుందా లేదు కానీ నువ్వేమంటున్నావు అది విఘ్నేశ్వరుడే అంటున్నావు లేదా ఎలా అన్నావు మరి నామరూపాలనేవి నీ భావన ఉన్నాయి వాస్తవానికి దైవానికి లేదు నువ్వు కూడా నామరూపాలు లేనటువంటి ఈశ్వరీయ స్థితికి దైవీ స్థితికి ఎదగాలి కదా ఆ ఎదుగుదల కోసమే నీ ప్రారంభం చేస్తుంది కాబట్టి నీకు మిగిలేదేమిటి ఫైనల్గా పూజ అంతా అయిపోయేప్పటికి ప్రసాదం మిగిలింది ప్రసాదం మిగిల ఏం మిగిలింది ఇప్పుడు ఇలా విచారణ చేసి కనుక చేస్తే జ్ఞానం అర్థమైందండి కాబట్టి ఇట్లా మనం ఎన్నో రోజువారీ ఆరాధనలు చేస్తున్నాం కానీ ఏ రకమైన విచారణ చేయకపోవడం వల్ల వాటి నుంచి పొందవలసిన జ్ఞానాన్ని మనం పూజ అంతా అయిపోయి ఆయన అన్నట్టు చివరికి ఏమి మిగిలింది ప్రసాదం కానీ దానివల్ల ప్రయోజనం లేదే అందువల్ల ఏమైంది మరలా మరలా మరలా మరలా మరలా మరలా చేయవలసి వస్తుంది చేసింది దాన్ని మళ్ళా చేస్తున్నాం కానీ ఏమాత్రం విచారణ చేయాలని ప్రశ్న రావు నిజానికి ఆ చేయించడానికి వచ్చిన ఏం చేయమన్నారు హడావుడిగా పరిగెత్తకుండా ఒక్కొక్క శ్లోకం చెప్పి ఆ శ్లోకానికి అర్థం చెప్పి మాకు అర్థమయ్యేటట్టు చెప్పి నువ్వు పూజ చేయించవయ్యా అన్నావు అనుకోండి అయితే ఆయన ఏమంటాడమ్ ఎందుకు రాదు వచ్చిన వాళ్ళని పెట్టుకోవాలి ఇక్కడ ఒక విషయం ఉంది సత్యనారతం గంట అయిపోవాలండి ఎట్లా అయిపోతుంది అండి అయ్యో బోరినీ కూడా ఎంతసేపు భోజనం పోవాలి అర్థం లేని గొడవ మాకు సత్యనారతం ఏడు గంటలు పట్టింది సెవెన్ అవర్స్ మా వివాహం అయిపోయిన తర్వాత సత్యనారతం చేసి ఏడు గంటలు పట్టింది సెవెన్ అవర్స్ ఎందుకని చేసే కర్తను బట్టి అర్థమైందండి మాకు చేయించిన ఆయన ఒకటే చెప్పే మీరు చెప్పిన ప్రతి మాట నాకు అర్థం అవ్వాలి మీరు మళ్ళీ నాకేం చెప్పకూడదు ఈ చేయి తీసేటి పెట్టు ఆ చేయి సిడిపెట్టు ఇట్లా నో ఇట్లా ఏం చెప్పకూడదు చెప్పకుండానే మీరు చదివేదాన్ని బట్టి నేను ఫాలో అవుతూ అర్థం చేసుకుంటూ ఆచరిస్తూ చేయాలి ఏదైనా సరే నాకు అర్థం కాకపోతే ఆగిపోతుంది అప్పుడు మీరు అర్థమైనా చెప్పాలి అదే గుర్తు ఏడు గంటలు పడింది ప్రత్యినవరం అదే సాంగంగా చేయిస్తే ఆయన ఏం చెప్పారంటే పన్నెండు గంటలయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది ఏడు గంటలకి మీరు సర్దుకుందాలే ఫోన్లే అన్నారా మరి అదే కర్తకున్న శ్రద్ధే కదా అక్కడ నీకున్న శ్రద్ధే నీకున్న శ్రద్ధ జరిగే లేకపోవడానికి ఇంకా నాకు అవసరం రాలే చేయలే ఇక ఇక అవసరమేం లేదండి నా పద్ధతి ఏదైనా సరే ఒకటే ఏదైనా ఒక దాన్ని సాంగంగా ఒకసారి ఆచరిస్తే ఆ జ్ఞానాన్నికొస్తే అప్పుడు రెండోసారి చేయవలసిన అవసరం ఏమి అవసరం లేదు చదవండి దీన్ని అనుసరించే శ్రీ శంకర్ కాబట్టి ఇప్పుడు ఇంతక ఏం చెప్పారు ఫైనల్ గా అంటే ఆ నామరూపాలు లేనటువంటి గురుమూర్తిని ఉపాసించాలి విఘ్నాలు తొలగాలి అంటే ఏమి ఉపాసించాలి ఇప్పుడు నామరూపాలు లేనటువంటి గురుమూర్తిని ఉపాసించాలి కాబట్టి గ్రంథారంభంలో ఆయన ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆ సద్గురుమూర్తిని ఉపాసించేటువంటి ప్రార్థించేటటువంటి శ్లోకాన్ని పెట్టారు దీన్ని అనుసరించే శ్రీ శంకర భగవద్పాదులుగుంటారు ఈ సద్గురుని నమస్కార రూపముకు మంగళమాచరించు ఈ మంగళం ముఖ్యముగా మూడు విధములు ఒకటి నమస్కారము రెండు ఆశీర్వాదము మూడు వస్తునిర్దేశము అశీర్ణమష్క్రియా వస్తునిర్దేశం వాపి తన్ముఖం అని శాస్త్రం అనుసరించే శ్రీ శంకర భగత్పాదులు కూడా మంగళము చేసినారు ఈ శ్లోకమునకు రెండు అర్థములు కలవు ఒకటి శ్రీ శంకర భగత్పాదులు ఆచార్యులు శ్రీ గోవింద భగత్వాదులు రెండు శ్రీ గోవింద శబ్దమునకు కూడా అర్థము కలదు అగోచరము ఇంద్రియములకు గోచరము కానిదనియు పామరులకు తెలియ సాధ్యము కాదనియు రూపింపబడినది రెండవ శ్లోకం కాబట్టిప్పుడు ఆ నమస్కారంలో ఆయన వారి యొక్క గురువుగారైన గోవింద భగవత్పాదాచార్యులకి నమస్కరించారు రెండో రూపంలో ఎవరికి మహా గోవిందుడైనటువంటి మహావిష్ణువుకి నమస్కరించారు ఏకకాలంలో చేశారు తర్వాత జంతువునాం నర జన్మ దుర్లభత పుంస్థో విప్రత తస్మాద్వైదిక దర్శ మార్గ తర్వాత విద్వత్ మస్మాత్ పరం ఆత్మానా వివేనం స్వానుభవ బ్రహ్మాత్మన సంస్థితి ముక్తిర్నో శోటి జన్మ ము అంసం ఒక్కొక్కటి ముందు జంతువునా నరజన్మ దుర్లభం జంతువులు ఎన్ని ఉన్నాయి భూమండలం మీద ఎనిమిది లక్షల జీవరాశులు ఎన్ని ఉన్నాయే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అంటే ఎక్కడి నుంచి మొదలు పెడితే అమీబా నుంచి మొదలు పెడితే ఏకకణజీవైన అమీబా వరకు లెక్క ఎన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఈ జీవరాశులన్నింటిలో ఉత్తమమైన జన్మ ఏది ఎలా హౌ కాబట్టి అంటే అక్కడ అర్థం ఏమిటంటే ఎనివది నాలుగు లక్షల జీవరాశులలో పుడుతూ పోతూ పుడుతూ పోతూ నువ్వు ఎంతో ప్రయత్నశీలివై మానవ జన్మని పొందేవు ఏదో ఊరికే పుట్టిపోయావని చెప్పల్లా జంతువునా నరజన్మ దుర్లభం దుర్లభం అంటే కష్టపడి సంపాదించావు కష్టం కాదు కష్టపడి మానవ జన్మను పొందేవు అన్నమైందా కానీ ఇప్పుడు ఆ కష్టపడి పొందే ఫీలింగ్ ఉందా మాకు కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల పాటు క్రిమి కీటకాదులుగా పుడుతూ పోతూ ఉడుతూ పోతూ పుడుతూ పోతూ అనేక జన్మలుగా జంతువులుగా పక్షులుగా ఉభయ తరాలుగా కీటకాలుగా ఎన్నో జన్మలు ఎత్తిపోయి ఎత్తిపోయి ఎత్తిపోయి అన్ని కష్టాలు పడి అన్ని ఉపాధులలో కూడా ఈశ్వరుణ్ణి వేడుకుంటున్నాం ఆయన ఇంతకంటే ఉత్తమమైన ఉపాధిని ఎంతకంటే ఉత్తమమైన ఉపాధిని ఎంతకంటే ఉత్తమమైన ఉపాధినివ్వని ఈశ్వరుణ్ణి వేడగా వేడగా వేడగా వేడగా ఏమైంది అప్పుడు వచ్చింది మానవ జన్మ కానీ ఇప్పుడు వచ్చిన మానవ జన్మకు ఏమైనా మనం అంత విలువ ఇచ్చి ఏమైనా జీవిస్తున్నామా అత్యంత అరుదైనటువంటిది నీకు జీవితంలో లభించిందండి దాన్ని ఎలా చూస్తాం అవునా కాదు అంతేనా లేకపోతే ఆ ఏముంది అని విసిరి పారేస్తావా కానీ ఇప్పుడు మన జీవితాన్ని ఏం చేసాము పైన కూర్చోమ్మా అందులో కూర్చో పక్కన అర్థమైందండి కాబట్టి అంత అపురూపంగా చూడవలసినటువంటి మానవ జన్మని మనం ఎలా చూస్తున్నాం ఇప్పుడు ఎవరో రోడ్డు మీద పారేస్తే దొరికితే వస్తువు తెచ్చుకుంటావే ఏం కష్టం లేకుండా అయాచితంగా ఐశ్వర్యం వచ్చినప్పుడు ఎట్లా వినియోగిస్తావు కష్టపడి సంపాదించే డబ్బు అయితే ఎలా వినియోగిస్తావు జాగ్రత్తగా వాడతావా లేదా మనం రోజులు ఎలా గడిపేస్తున్నాం యాంత్రికంగా జరిగిపోతుంది వేస్ట్ కాదు యాంత్రికంగా జరిగిపోతుంది రోజు లేవాలి లేచావు ఏవో కొన్ని పనులు చేయాలి చేసావు అలసిపోవాలి అలసిపోయావు కొనుక్కోవాలి అయిపోయాయి అంటే నీ జీవిత లక్ష్యం ఏమిటండి ఏమీ లేదు అందుకని ఆయనే చెప్తున్నాడు నాయనా అసలు నీకు తెలియడం లేదు నరజన్మ యొక్క విశేషం తెలుసుకోమట్ట మొదట అని మొదట ఎవరిప్పుడు ఇందులో సబ్జెక్టు ఈ గ్రంథానికి సబ్జెక్ట్ ఎవరు మనిషే ప్రతి గ్రంథంలో ఒకటి గురించి వివరిస్తారా వివరించరా ఈ గ్రంథంలో ఎవరి గురించి వివరిస్తున్నారు మనిషిని గురించి వివరిస్తున్నారు కాబట్టి మొదలు ఎత్తుకోవడం ఎవరితో మొదలెట్టాడు జంతు అయాచితంగా నీకు మానవ జన్మ రాలేదు నాయనా భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు ఎన్నో లక్షల కోట్ల సార్లు పుట్టిపోయి పుట్టిపోయి పుట్టిపోయి ఎంతో కష్టపడి ఈ జన్మను సంపాదించావు మనిషిగా పుట్టి కూడా సరళా సార్లు పుట్టిపోయావు అందుకని మళ్ళా మనుషులలో ఉత్తములైన వాళ్ళు ఎవరో చెప్తున్నాడు ఎవరినైనా ఉత్తములు పూష్పం తి్రత మళ్ళా మనుషుల్లో ఎవరున్నారు స్త్రీలు పురుషులు వీళ్ళలో పురుషులకి కర్మాధికారం స్త్రీలకి సహచర్యాధికారం జన్మత ఎందువల్ల అలా పెట్టారు అంటే జన్మత ప్రకృతి యొక్క భాగం ప్రకృతి యొక్క బలం ప్రకృతి యొక్క ఆకర్షణ స్త్రీలో ఉంటుంది జన్మత పురుషుడిలో నిగ్రహించుకోగలిగే సమర్థత సాక్షి భావన బలంగా ఉంటాయి పురుషుడి ఈ రెండింటి వల్ల పురుషుడు స్త్రీ కంటే వన్ పర్సెంట్ ఎక్కువ ఎంతో ఎక్కువ అని చెప్పలా ఎంత ఎక్కువ వన్ పర్సెంటే ఎక్కువ ఆ వన్ ఎక్కువ వల్ల యాభై ఒక్క శాతం పురుషుడు అయ్యేనా నువ్వు యాభై ఒక్క శాతం ప్రకృతి బలంగా పడింది అందువల్ల ఏమైంది నువ్వు స్త్రీ అయ్యావు ప్ర స్త్రీ పురుషుడు అవ్వడానికి ఆ వన్ పర్సెంటే డిఫరెన్స్ ఆ పుంసత్వం అనే సాక్షిత్వం బలంగా ఉంటేనేమో పురుషుడు స్త్రీత్వం అనే ప్రకృతి బలంగా ఉంటేనేమో స్త్రీ వయ్యావు రెండిటితో పోల్చి చూసినప్పుడు సాక్షిత్వం అనే పుంసత్వం ఉత్తమమైనటువంటిది కాబట్టి ప్రతి స్త్రీలో పురుషుడు ఉన్నాడా లేదా ఉన్నా ప్రతి పురుషుడిలో స్త్రీ ఉందా లేదా ఫార్టీ ఇద్దరిలో కామనే నలభై తొమ్మిది శాతం ఇద్దరిలో ఒకటే అవునా కదా ఒకే తీరుగా ఆకలి ఒకే తీరుగా నిద్ర ఒకే తీరుగా అన్నీ ఉన్నా సమానమే ఆవేశకావేశాలు క్రోధాలు అరిషడ్ వర్గాలు అన్నీ ఈక్వల్గా కామ క్రోధ లోహ మోహ మత మాత్సర్యాలు ఇవన్నీ స్త్రీలకి పురుషులకి అంత కామన్ ఎవ్రీథింగ్ కామన్ ఒక్క వన్ పర్సెంట్ తేడా వచ్చిందంటే ఆ వన్ ఎక్కడ తేడా వచ్చిందాడా సాక్షిత్వ భావం ఏమో పురుషునిలో బలంగా ఉంది అది తర్వాత చెప్తాం సాక్షిత్వం ఇలా పట్టుకో సాక్షిత్వభావం పురుషుడిలో బలంగా ఉంది ప్రకృతి భావన అంటే చంచలంగా ఉండే భావన ఏమో స్త్రీలో బలంగా ఉంది స్థిరంగా ఉండగలిగే భావన ఏమో పురుషుడులో ప్రకృతి ధర్మంగా ఇలా ఉంది అందువల్లనే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పురుషుడు కొద్దిగా స్థిరంగా ఉంటాడు స్త్రీ కంటే స్త్రీనేమో తొందరగా చెల్లిస్తుంది ఎందువల్లట ఆ ధర్మం అండి బాబు అది అదే ప్రకృతి స్త్రీ శరీర ధర్మం ఇక్కడ స్త్రీ అట్లాగే పురుష శరీర ధర్మం ఈ చెంచలత్వం ఒక ప్రాతిపదిక దగ్గరనే స్త్రీ కంటే పురుషుడు ఉత్తమమైన ఉపాధి ఉపాధి ఎందువల్ల స్థిరత్వం ఉంటుంది ఏముంది అంతే తేడా ఆ వన్ పర్సెంట్ వచ్చిన తేడా ఇదే ఇంతకుముందు తేడా రాల ఆ కారణంగా ఏమన్నాము ఓల్చి చూసినప్పుడు నలభై శాతం ఇక్కడ అక్కడ సమానంగా ఉన్నప్పటికీ ఈ ఒక్క లక్షణం దగ్గర పురుషుడు ఉన్నాడు కాబట్టి ఇంత దీనికంటే ఇది ఉత్తమమైన ఉపాధి ఎందుకంటే మా శ్రీమతి గారు ఏమంటుంది వాళ్ళ బామ్మ గారు చెప్పేదట పది పది రోజులు లేట్ కాబట్టినా పర్వాలేదు మగపేలాడు కాబట్టి అర్థమైందండి అందుకని ఎందుకు వెళ్ళడా అస్థిరమైన లక్షణం ఉంటుంది అంతేగాని మిగిలిన విషయాల గురించి కాదు బదలేక పడతాడని ఊరికి తిరుగుతాడని కాదు కాబట్టి ఉపాధిలలో ఉత్తమ ఉపాధి పురుష ఉపాధి అందులో మళ్ళీ ఎవరు ఉత్తముడు పురుషులలో ఏం చెప్పాడండి వైదిక ధర్మ మార్గపరత రెండు మార్గాలు ఉన్నాయి మానవ జీవితానికి వైదిక ధర్మము అవైదిక ధర్మము అంటే వేదమును అనుసరించి జీవించే పద్ధతి ఒకటి వేదమునకు విరుద్ధమైన జీవితం జీవించే పద్ధతి ఒకటి వేదం అంటే ఏమిటి వాయిదం ఉన్నది ఇది అని ఏదైతే స్థిరంగా చెప్పిందో అది వేదం అంటే ఉన్నది ఇది అని నిర్ణయంగా చెబుతుంది అది ఏది ఉన్నదో అదే చెప్తుంది కానీ లేని దాని గురించి అక్కడ ఏది చెప్పబడదు కాబట్టి వేదంలో అంతా ఏం చెప్పబడింది అంటే ఉన్నదాని గురించే ప్రవచించబడింది కాబట్టి ఆ వేదాన్ని అనుసరించి జీవించేటటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నాడో అర్థమైందండి వాడు వైదిక ధర్మాన్ని అనుసరించిన పురుషులలో వాడు ఉత్తముడు ఇంకా వాళ్ళలో ఉత్తముడు ఎవరు విద్వత్వం అంటే అర్థం ఏంటి స్వయంగా విద్వత్తు కలిగినటువంటి వాడు మళ్ళీ వైదిక ధర్మాన్ని అనుసరించే వాళ్ళలో కూడా మనలాగా ఇప్పుడు వేదం గురించి తెలుసుకోకుండా జీవించేస్తున్నాం లేదా మనమంతా వేదాన్ని అనుసరించే జీవిస్తున్నాం మీ వివాహాన్ని దేని అనుసరించేశారు వేదాన్ని అనుసరించే చేశారు మీ నామకరణం దేని అనుసరించేశారు మీ షోడశ కర్మాలన్నీ పుట్టింది మొదలు జాతక కర్మ నుంచి అంక్యేష్టి వరకు మనం బ్రాహ్మణి పెట్టుకు చేస్తున్నారా లేదా మరి ఈ బ్రాహ్మడు గారు చెప్పినవన్నీ ఎందులో చెప్తున్నాడు వేదమును అనుసరించే కాబట్టి హైందవ ధర్మం అంతా దేని అనుసరించింది వేదిక ధర్మాన్ని అనుసరించే ఉంది కానీ మనం మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నామని జీవిస్తున్నాము అదంతా ఏంటి అవైదికం నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అనేటువంటి లక్షణాలు మనలో ఉన్నాయా లేవా ఇది అధర్మమైనా నేను ఎవరైనా చెప్పినా కూడా ఏమంటున్నావు ఇది స్వలాభంగా పడి చేస్తానంటున్నాం అక్కడ ఏమైంది వైదిక ధర్మాన్ని ఉల్లంఘించినట్లయింది అట్లాగే ఈ వైదిక ధర్మాన్ని అనుసరించి జీవించేటటువంటి వాళ్ళలో కూడా వేద విద్వత్తులు సాధించిన వాడు ఉన్నాడు వాడు శ్రేష్ఠుడు అందుకనేగా మనం ఏం చేస్తున్నాం ఏదైనా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలంటే ఏం చేస్తున్నావు వేద విద్వత్తు కలిగిన పిలుస్తున్నాం పిలిచి చెప్పినట్టుగా చేస్తున్నావు ఏదైనా కన్ఫ్యూజన్ వచ్చింది పెళ్లి చేస్తున్నారండి ఏం చేయాలో అక్కడ కన్ఫ్యూజన్ వచ్చింది వీళ్ళట్టు వాళ్ళు అన్నారు ఇప్పుడు ఏమన్నారు ఇద్దరు కలిసి నాయన నువ్వు డిసైడ్ చేయి యూఆర్ ది లీడర్ వేద విద్వత్తు కలిగిన వాడు శ్రేష్ఠుడు మళ్ళా విద్వత్తు కలిగిన వాళ్ళలో ఎవడు శ్రేష్ఠుడు మళ్ళా ఆత్మానాత్మ వివేకం కలిగిన వాడు శ్రేష్ఠుడు దీంట్లో వర్ణ వ్యవస్థ గురించి ఆయన మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడలేదండి నువ్వు కూడా ఆ విద్వత్తును సంపాదించవచ్చు నువ్వు కూడా ఆత్మానాత్మ వివేకాన్ని సంపాదించు అంటే ఎందుకంటే దీన్నే వక్రీకరించి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు అర్థమైందండి వర్ణ వ్యవస్థను ఆధారంగా చేసుకుని వాళ్ళు శ్రేష్ఠులు వీళ్ళు తక్కువ వాళ్ళు అనే పద్ధతిలో చెప్పాల వేదాంత విద్యలు ఏం చెప్పారు మానవుడు ఎలా జీవించాలట వేదాన్ని జీవించాలి వేద విద్వత్తులు సంపాదించాలి వాళ్ళలో కూడా వాళ్ళెవరు శ్రేష్ఠులు ఆత్మానాత్మ వివేకం కలిగిన వాడు కాబట్టి ఆత్మానాత్మ వివేకం సంపాదించడానికి ఎవరు అర్హులు మానవులు అర్హులు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మిగిలిన జీవరాశి ఆత్మానాత్మ వివేకాన్ని పొందే అవకాశం లేదు మానవుడికి ఒకడికే ఆత్మానాత్మ వివేకం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఆ శ్రేష్ఠతమైనటువంటి విద్యను సంపాదించు అన్ని విద్యలలోకి ఉత్తమ విద్య ఏది ఆత్మవిద్యే ఉత్తమమైన విద్య కాబట్టి ఆ ఆత్మవిద్యను పొందే ప్రయత్నం చెయ్యి ఆత్మజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చెయ్యి మళ్ళా వాళ్లలో ఎవరు శ్రేష్ఠులు ఈ ఆత్మానాత్మ వివేకం విచారణ చేసి పొందేవయ్యా చెప్తా ఒక్కొక్కటి చెప్తా ఆత్మానాత్మ వివేకం ఎవరైతే పొందారో ఇట్లాగా వాళ్లలో మళ్ళీ ఎవరయ్యా శ్రేష్ఠులు అంటే ఎవరికైతే స్వానుభూతి కలిగినటువంటి బ్రహ్మనిష్ఠులు ఉన్నారో వాళ్ళందులో స్వానుభూతి కలిగినటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఉత్తముడు ఇంకా ఏమన్నా ఉత్తముడు సంస్థ ముక్తి ఆ బ్రహ్మనిష్ఠుడు ద్వారా వాడు ఏమయ్యాడా ముక్తుడయ్య కాబట్టి మానవులలో కల్లా ఉత్తముడు ఎవరయ్యా ముక్తుడెవరో వాడు శ్రేష్ఠుడు కాబట్టి నీ జీవిత లక్ష్యం ఏమిటి ముక్తి పొందడు ఇంత ఇంత ఎందుకు క్రమంగా చెప్పారు అంటే మానవ జీవిత లక్ష్యం ఏమిటి ఆత్మవిద్య ద్వారా నువ్వు బ్రహ్మనిష్ఠుడై ముక్తిని సాధించాలి ఇదే నీ జీవిత లక్ష్యం ఇప్పుడు మన జీవిత లక్ష్యం మనం ఏం పెట్టుకున్నాం అని ఇప్పుడు తెలుసుకున్నాం ఇప్పటి వరకు జరిగిన జీవితంలో ఏం చేశావు అది సులభం కదా అది ఎలా ఇప్పుడు చెప్తా ఇప్పుడు ఆత్మవిద్య అంటే ఎలా సంపాదించాలో చెప్తే అప్పుడు ఏది కష్టమో తెలిసిపోతుంది నేనన్నటువంటిది నీ లోపల ఎలా పనిచేస్తుందో గుర్తుపట్టడమే ఆత్మవిద్య నేనెవరు అన్న ప్రశ్నకి సమాధానం రాబట్టాలంటే ఎలా రాబట్టాలంటే అది కూడా స్వానుభూతి ప్రమాణంగా రాబట్టాలి అర్థమైనా ఈ ప్రశ్నకి ఎవరైతే పూర్ణంగా సమాధానాన్ని సాధిస్తారో సాధన ద్వారా సాధిస్తారో వాళ్ళు ఆత్మవిద్యలో ఆత్మానాత్మ వివేకాన్ని పొందిన వాళ్ళు కాబట్టి సాధన లేకుండా ఆత్మానాత్మ వివేగాన్ని పొందడం సాధ్యపడదు కాబట్టి ఇప్పుడు నేనెవరు అనే ప్రశ్నకి ఏం సమాధానం చెప్తున్నావు నేను వెంకటేశ్వరరావు నేను సుబ్బారావు నేను వెంకటలక్ష్మి నేను రామలక్ష్మి ఇట్లా అంతేనా కదా ఇంకా నేనెవరు అంటే మళ్ళా వేసాం ప్రశ్న నేనెవరు నేను వెంకటేశ్వరరావు గారు అబ్బాయిని నేను రామాయ్య గారి అబ్బాయిని నేను పలానా అమ్మాయిని మళ్ళా చేశాను నేనెవరు ఎవరు చెప్పు నేను ఫలానా కొలం నేను ఫలానా గోత్రం నేను ఫలానా ఆత్రేస గోత్రం నేను హరిదశ గోత్రం నేను ఫలానా ఏదైతే అది మళ్ళా నేనెవరు అన్నా అప్పుడు ఏమన్నా మరి మాట్లాడండి ఫ్రీగా మాట్లాడం నా దగ్గర స్వేచ్ఛ మీకు ఎవరి దగ్గర నాకు అసలు కోపతాపాల నేనెవరు అది అది పక్కనే మా నాకు ఎప్పుడూ పక్కన ఒక సర్టిఫికేట్ ఉంటుంది అండి ఆవిడ ఎవరు చెకింగ్ అనమాట ప్రతి క్షణం చెక్ చేస్తారు ఆవిడ నేనెవరు ఇప్పుడు స్త్రీయా పురుషుడు అంతేగా ఇందాక చెప్పుకొచ్చాడు నేను గుర్రానా నేను గాడిదిన అని అంటుందో మనం కూడా ఏం చేసాము నేను స్త్రీ నేను పళ్ళ నేనెవరన్నాడు నిర్వాణ షట్టాన్ని అనుసరించి చెప్పాలంటే సమాధానం నేనెవరనేది దేని అనుసరించి చెప్పాలంటే ఇప్పుడు నిర్వాణ చట్టం మీరు అందరు ఇంటికెళ్ళ కానీ కంప్యూటర్లు కానీ మొబైల్ కానీ అని ఉంటే అందులో నిర్వాణ షట్టం అని కొట్టండి యూట్యూబ్ కానీ ఏదైనా సరే ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పాలంటే మీకు టైం చాలు చెప్తా కానీ మీరు యూ హావ్ టు సిట్ ఫర్ మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ మూడు నాలుగు గంటలు కూర్చుంటారంటే చెప్తాను నిర్వాణ షట్టం ఆ నిర్వాణశక్కాన్ని అనుసరించి ఎవరైతే నేనెవరు అన్న ప్రశ్నకి సమాధానం చెప్తారో వాడు ఆత్మానాత్మ వివేకం కలిగినటువంటి వాడు నా భూమి నాయు ఇలా ఒక్కొక్కటి నేను అది కాదు నేనది కాదు నేనది కాదు నేనది కాదు నేనది కాదు అనే సమాధానం చెప్తూ ఉంటాను కూడా మనం ఎట్లా నేను ఫలానా నేను ఫలానా నేను ఫలానా అనే పద్ధతిగా చెప్పిన పద్ధతి అనాత్మ పద్ధతి ఏ పద్ధతి అన్నారండి ఇది అనాత్మ పద్ధతి నేనది కాదు నేనది కాదు నేనది కాదు అని చెప్పే పద్ధతి ఆత్మ పద్ధతి మనం అలవాటు పడ్డాం జీవితంలో అనాత్మ పద్ధతిగా అలవాటు పడ్డాం అనమాట ఇదంతా ఇదంతా అనాత్మ పద్ధతి అనాత్మ ఆత్మ అని రెండు ఈ సృష్టిలో ఈ సృష్టి మొత్తం అయితే రెండు విభా సృష్టిని రెండుగా విభజించాడు అనమాట ఇక్కడ ఏం చెప్పాడు వైదం అన్నాడా లేదా భేదం అంటే ఏం చెప్పాడు వైదం ఉన్నది ఇది ఆ ఉన్నది నేను రెండుగా విభజించాడు మళ్ళా ఒకటి ఆత్మ రెండు ఆత్మ ఈ రెండే ఉన్నాయి అంతే మనం ఎన్నున్నాయ సృష్టిలో మన లెక్కలో సృష్టిలో ఎన్నున్నాయి అనేకం అనంతం లేదు అనేకం అంతేగా అనంతం అంటే ఆద్యంతములు లేనిది అనంతం అంటే అర్థమేంటి ఆది లేదు అంతము లేదు అట్లా ఎక్కడ ఉంది సృష్టి పుడుతోనే పోతోందిగా మన కళ్ళ ముందే మనకళ్ళ ముందే పుడుతున్నారా పోతున్నారా లేదా మరి ఆద్యంతాలు ఉన్నాయిగా కాబట్టి అనంతం అంటానికి లేదు అనేకం మనకెట్లా కనపడుతుంది సృష్టి అనేకంగా కనపడుతుంది మీకు తినే పదార్థాలు ఎన్ని ఉన్నాయండి చాలా ఉన్నాయి అన్నమా లేదా అది అనేకం అండి పేరు ఇంకేం లేదు అర్థమేనండి తినే పదార్థాలన్నీ కలిపి ఒక్కటేనండి అన్నమేనండి అంటుంది వేదం అన్ని పదార్థాలన్నీ కలిపి ఒకటే పేరు పెట్టాము ఏమిటది అన్నం ఏమంటే అన్నం తిన్నావా అని అడిగావా పప్పు తిన్నావా కూర తిన్నావా పులుసు తిన్నావా అని అడిగావా చూడండి మనం రోజు ఏం చేస్తున్నాం ఏమ్మా అన్నం తిన్నావా తినా కదా కాబట్టి అన్నం అంటే అర్థం ఏమిటి అంటే జీవుడిని సంతృప్తిపరిచేది ఏదైతే ఉన్నదో అది అన్నం అంటే అర్థం ఏంటి ఇప్పుడు అక్కడ మనం అనాత్మ పద్ధతిగా అలవాటు పడిపోయాం కాబట్టి అన్నం అంటే నీకు బియ్యంగా గుర్తొస్తున్నాయి మరి బియ్యాన్ని వండితే అన్నం అన్నావు బియ్యాన్ని వండితే అన్నం అన్నావమ్మా కానీ అన్నం అన్న శబ్దం సంస్కృత శబ్దం అన్నం అన్న శబ్దం ఒక నిమిషం మధ్యలో మాట్లాడుతూ కదిలించకూడదు ఎప్పుడు ఒక విషయం చెప్తున్నప్పుడు ఎప్పుడు కదలకూడదు అందుకే చెప్పేది కదలకుండా ఉంటేనే పాఠం కదిలితే ముగింపే అన్నం అంటే అర్థం ఏమిటయ్యా జీవుడిని సంతృప్తి పరిచేది ఏదైతే ఉన్నదో అది అన్నం ఏవన్న పెట్టుకునే ఇష్టం సమస్తం అన్నమే దీవుడు దేని చేత పోడు దేవుడు దేని చేత పోషించబడుతున్నాడు అన్నము చేత పోషించబడుతున్నాడు ఏమండి అన్నం వేరే పాలు వేరే పెరుగు వేరే పులుసు వేరే కూర ఇవన్నీ లేవయా బాబు దీవుడు దేని చేత పోషించబడుతున్నాడు అన్నము చేత పోషించబడుతున్నాడు నిన్ను పోషించేది ఏదో అన్నం అర్థమేనండి అందుకనే ఏమన్నా అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నా ఈ అన్నానికి ఆ పరబ్రహ్మానికి ఓ లింక్ పెట్టాం ఏదైనా అన్నమేనండి అసలు ఈ జీవుడు చే సమస్తలు నువ్వేమిటి అసలు నువ్వు ఒకటి గుర్తు పెట్టుకోవాలి జీవుడు అట్లా కాదండి దోమ ఉందండి దోమకు అన్నం ఏమిటి అంతేనా కదా సమస్త జీవులకి నీకొక్కడికి చెప్పటల్లా సమస్త జీవులు పోషించబడేది ఏదో అది అన్నం చూడండి ఎంత విశాల అర్థంలో చెప్పారు దాన్ని మనం ఏ అర్థంలో చెప్పాం అన్నం అంటే మనకి బురిహారు వేరే దద్దోదినం వేరే పరమాన్నం వేరే చక్రమ వేరే అంతా చెప్పలే కాబట్టి వేదాంత అర్థాన్ని గ్రహించాలి అంటే ఏ వివేకం ఉండాలంటే ఇప్పుడు ఆత్మ అనాత్మ అని ఈ రెండు పద్ధతులు కాదు తెలుసుకునే పద్ధతి నీకు తెలియాలి ఇప్పుడు నువ్వు ప్రపంచాన్ని అనాత్మ పద్ధతిగా గుర్తిస్తున్నావు దీని అంతటినీ గురువు ఏం నేర్చుకోవాలి ఇప్పుడు ఆత్మ గుర్తించే పద్ధతిని నేర్చుకోవాలి కాబట్టి గురువు నిరతయానంద స్వరూపుడై ఉండాలి నిరంతరం బ్రహ్మనిష్ఠుడై ఉండాలి నువ్వు ఏ ప్రశ్న అడిగినా ఆ బ్రహ్మనిష్ఠ నుంచే సమాధానం చెప్పాలి సందేహరహితంగా చెప్పాలి నీలో ఏ దృష్టిని బలపరచాలి ఆత్మ దృష్టిని బలపరచాలి నీకు ఏ విద్య వచ్చేటు చేయాలి ఆత్మవిద్య వచ్చేటు చేయాలి అంటే అర్థం ఏమిటంటే నీ పరిమితులన్నీ పోగొట్టి నన్ను సర్వవ్యాపకుడు అయ్యేట్లుగా పరిమితులన్నీ పోగొట్టి సర్వవ్యాపక లక్షణం వచ్చేటట్లుగా చెయ్యాలి ఆత్మ సర్వవ్యాపకం ఆత్మకున్న మొదటి లక్షణం ఏమిటి సర్వవ్యాపకం అనాత్మకున్న మొదటి లక్షణం ఏమిటి పరిమితం అర్థమైందండి అనాత్మకున్న పరిమిత లక్షణం ఏమిటి పరిమితం ఆత్మకున్న మొదటి లక్షణం సర్వవ్యాపకం అర్థమైందండి మీ ఇల్లు ఎక్కడా మీ ఇల్లు ఎక్కడా ఏమైపోయింది అక్కడ కా మన లోపల స్ఫురించిన స్ఫురించలేదా ఆ గట్టి మీద బొట్టమండి అక్కడండి ఇక్కడండి అది ఒడ్డునండి సముద్రం పొడ్డునండి ఆ బాజాలు స్ఫురించిందా స్ఫురించలేదా ఇది అనాత్మ పద్ధతి ఎందుకని అక్కడ పరిమితం వచ్చేస్తే రాలేదా అక్కడే ఉంది నీ ఇల్లు అంతటా లేదుగా నీళ్ళు ఎక్కడ ఏం స్ఫురించింది అక్కడెక్కడో కానీ ఆత్మ పద్ధతి కానీ ఇల్లు ఏమి మరి మొట్టమొదటే నీ నువ్వు ఇందులో ఎలా ఉన్నావు యజమానిగా ఉన్నావు నీ ఇంట్లో నువ్వు ఎలా ఉన్నావు యజమానిగా ఉన్నావు ఈ శరీరం ఇంటికి నువ్వు యజమానివి అవునా కాదా వేరే యజమాని ఉండే అవకాశం ఉందా అంతెలా కాదా కాబట్టి అక్కడ ఏమైంది కాబట్టి నీవు నీవెప్పుడు కూడా ఇల్లు రంగానే ఏం విస్ఫరించాలన్నా నేను ఇది నా ఇల్లు ఎందుకని కొంతకాలం ఈ ఇంట్లో ఉంటున్నాను ఉపయోగిస్తున్నాను ఆ తర్వాత టైం అయిపోతే ఈ ఇల్లుతో అవసరం తీరిపోయినండి ఏం చేశావు విసి రావతల బారే ఇప్పుడు మనమే ఉంటున్నాం మీరు ఒకసారి మా ఇంటికి రెండి ఉంటున్నారా లేదా మా ఇంటికి రెండు అంటే ఎక్కడికి రమ్మేశం అక్కడక్కడ ఉంది ఇల్లు అక్కడికి రమ్మని కానీ సద్గురువుని ఎలా పిలవకూడదు సద్గురువుని ఈ ఇంట్లోకి పిలవాలి ఇంట్లోకి ఎలా పిలుస్తామండి ఇది ఎలా సాధ్యం అండి ఆ సాధ్యమే ఎలా సాధ్యం నీ హృదయ స్థానంలోకి పిలవచ్చు సద్గురువునైనా ఈశ్వరునైనా ఎక్కడికి పిలవచ్చు నీ హృదయ స్థానంలోకి పిలవచ్చు ఎలా పిలుస్తాడు విశ్వాసంతో ఎలా పిలుస్తావు విశ్వాసంతో పిలుస్తావు ఆ విశ్వాసం లేకుండా పిలుపు ఎవరు ఎందుతున్నావు వస్తారా వస్తారా అండి విశ్వాసం లేకపోతే మీ బంధువులకి నీకు మధ్య సరి అయినటువంటి విశ్వాసం లేదయ్యా మీ మధ్య వస్తారా కాదుగా నీ స్నేహితులు ఆ విశ్వాసం అనే సంబంధం ఎక్కడ బలంగా ఉందో వాళ్ళు మాత్రమే నీ ఇంటికి వస్తున్నారు అవునా కదా నీటికి రావడం అంటే అర్థం నీ హృదయంలో స్థానం సంపాదించడం స్నేహితులు ఎంతో మంది ఉన్నారు అందులో ప్రాణ స్నేహితులు ఎంతమంది ఎంతమంది ఉంటారు కొంతమంది అంటారు వన్ ఆర్ టూ ఎందుకని వన్ ఆర్ టూ వాళ్ళకి నీకు పరస్పర విశ్వాసం ఉందట నువ్వు విశ్వసించడమే కాదు వాడు కూడా రివర్స్ రసి ప్రకల్గా వాడు కూడా నిన్ను విశ్వసించాడు ఇప్పుడు సద్గురువుకి శిష్యుడికి మధ్య ఎటువంటి సంబంధం ఉండాలంటే పరస్పర విశ్వాసం ఉండాలి అప్పుడే ఆ ఇంటికి ఇంటికి రాకపోకలు ఉన్నాయి ఎలా రాకపోకలు ఉన్నాయా అంటే ఇప్పుడు ఏ ఇంటికి రావాలి నీ హృదయంలో నువ్వు తలవగానే సద్గురువు గాని ఈశ్వరుడు కానీ సాక్షాత్కరించాలి నువ్వు తలవగానే సాక్షాత్కరించాలి ఆయన తలవగానే నీకు తెలియాలి నువ్వు కూడా ఆయన హృదయంలో సాక్షాత్కరించాలి అది ఆత్మవిద్య ఆత్మవిద్య అంటే ఏమిటని అడిగేవుగా అందులో మొదటి మెట్టు ఏమిటంటే అందులో తొలి మెట్టు ఏమిటంటే నీ హృదయంలో నువ్వు తలవగానే ఆయన సాక్షాత్కరించాలి వస్తుంది వస్తుంది ఆయన హృదయంలో ఆయన తలవగానే నువ్వు సాక్షాత్కరించాలి చూడండి వాడి అంటే అప్పుడు ఇద్దరు ఏ స్థితిలో ఉన్నారు పరస్పరం నిరతిశయానంద పద్ధతిగా ఉన్నారు ఇద్దరిలో ఎవరికి అహంకారం లేదు అహంకారం అనే పరిమితికి లోపడ్డావు అప్పుడేమయ్యాం మా ఇంటికి రెండు ఆడ్ర సిడు ఈ ఇంటికి రమ్మని చెప్పబో ఏంటికి ఉంది మా ఇల్లు మూడంతస్తుల మేడ అక్కడికి రమ్మంటావు అక్కడికి కాదు గురువు అర్థమైందండి గురువులు ఎవరైనా సరే మా ఇంటికి రెండంటే మా ఇంటికి రెండంటే పోటీ పడితే ఇంటికి వచ్చేవాడు కాదు ఎక్కడికి రావాలి వాళ్ళు ఇప్పుడు గురువు ఎక్కడికి వస్తే నీకు ప్రయోజనం నీ హృదయ స్థానంలో విశ్వాసమనే సూత్రం ద్వారా ఆ ఆధార బలంతో తలవగానే నీకు ప్రత్యక్షం అవ్వాలి ఆయన తలవగానే నీకు కూడా తెలిసి నువ్వు ప్రత్యక్షం అవ్వాలి అదే స్థాయిలో ఉండాలి ఇలా నిన్ను తయారు చేసేది ఏదైతే ఉండు అది ఆత్మాత్మ వివేకం అది ఆత్మవిద్య అలా కలుసుకున్నారు ఆది శంకరులు గోవింద భగవత్పాదాచారు ఆయన ఎక్కడో ఉండి కాలడీలో ఉన్నటువంటి శంకరుణ్ణి అక్కడికి పిలిపించుకున్నాడు గోవింద భగవత్పాదాచార్యులు ఎక్కడో ఉన్నారు ఎక్కడో పర్వత గుహలో అక్కడ నుంచి ఆదిశంకరుని ప్రేరేపించారు ప్రేరేపిస్తే ఈయన గురువులు వెతుక్కుంటూ ఆయన దగ్గర వెళ్ళాడు మనలాగా లేరు వాళ్ళు అబ్బా ఈ ఫోన్లు సెల్ ఫోన్లు వగైరాలు అప్పుడు అర్థమైనా కేరళలో కాలడిలో ఉన్నటువంటి బాల్యంలో ఉన్నటువంటి ఆదిశంకరులని సంకల్పశక్తి ద్వారా ఆయన ప్రేరేపిస్తే ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఆయన ఆయన దర్శనంతో సంతృప్తి చెప్పారు అట్లా ఎలా అయితే సద్గురుమూర్తి శిష్యుడు అనుసంధాన పడవలసిన విధానం అది ఇట్లా అనుసంధానపడినటువంటి వాళ్ళు సద్గురువు సతశిష్యుడు ఎవరండి సద్గురువు సతశిష్యుడు కాబట్టి ఇటువంటి ఉన్నతమైనటువంటి శ్రేణికి సంబంధించిన మానవ జన్మని మనం జీవించాలి కాబట్టి మానవ జన్మ ఎత్తినందుకు సద్గురువు యొక్క ఆశ్రయాన్ని పొందాలి సత్శిష్యుడవై జీవించాలి సద్గురు యొక్క ఆశ్రయాన్ని పొందాలంటే ఏ అర్హత ఉండాలి సత్శిష్యుడు వై జీవించాలి అంటే ఆత్మానాత్మ వివేకం అత్యంత ఆవశ్యకం ఆత్మవిద్య అత్యంత ఆవశ్యకం కాబట్టి మానవ జీవిత లక్ష్యాలన్నింటినీ ఇందులో స్పష్టంగా చెప్పారా లేదా జంతువు నర జన్మ దుర్లభం నర జన్మ వచ్చింది వచ్చిన వాళ్ళలో ఎవరు శ్రేష్ఠుడు పురుషుడు శ్రేష్ఠుడు అందులో ఎవరు శ్రేష్ఠుడు వైదిక ధర్మాన్ని అనుసరించి జీవించేవాడు అందులో ఎవరు శ్రేష్ఠుడు ఆ విద్య ఆ విద్వత్తును సంపాదించిన వాడు శ్రేష్ఠుడు ఆ విద్వత్తు వాడు సంపాదించిన వాళ్ళలో ఎవరు శ్రేష్ఠుడు ఆత్మానాత్మ వివేకం కలిగిన వాడు శ్రేష్ఠుడు అందులో మళ్ళీ ఎవరు ఎవరైతే స్వానుభూతి కలిగి బ్రహ్మనిష్ఠుడై ఉన్నాడో వాడు శ్రేష్ఠుడు వాళ్ళలో ఎవరు శ్రేష్ఠుడు ముక్తుడు శ్రేష్ఠు శ్రేష్ఠుడు కాబట్టి మానవ జీవిత లక్ష్యాన్ని ఒక్క శ్లోకంలో స్పష్టంగా నిర్వహించాడు నిర్వచించారా లేదు కాబట్టి మానవ జన్మకి ముఖ్యమైన లక్ష్యం ఏమిటి అంటే శతకోటి జన్మ సుకృతయి పుణ్యత వినాలంటే వంద కోట్ల సార్లు పుట్టిపోవడం ద్వారా అంటే లెక్కటి వంద కోట్లని కాదు అన్ని సార్లు పుట్టిపోవడం ద్వారా ఈ మానవ జన్మ వచ్చింది సకల ప్రాణంలో మనిషి జన్మము ఇస్లము అటు మనిషి జన్మలో పురుషుడే గొప్ప దుర్లభము అట్టి పురుషులలో బ్రాహ్మణత్వము అటు బ్రాహ్మణులలో వేద మార్గ అనుష్ఠానము కలిగి ఉండటం అతి దుర్లభము వేద మార్గ అనుష్ఠాన పొరలో అయింది పాండిత్యము కలిగితే దుర్లభము అటు పాండిత్యము బ్రాహ్మణత్వం అంటే అర్థం ఏంటి బ్రహ్మమునందు చరించుట బ్రహ్మచర్యము బ్రహ్మమునందు ఆసక్తి కలిగి ఆ బ్రహ్మనిష్టయందు ఆసక్తి కలిగిన వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులే అంటే అబ్బాయి నువ్వు చెప్పే జననం ద్వారా వచ్చింది కాదు పుట్టడం ద్వారా వచ్చేది కాదు ఇది విజ్ఞత ద్వారా వచ్చేది అది దుర్లభం అట్టి పాండిత్యము ఇది ఆత్మ వస్తువు ఇది అనాత్మ వస్తువు అని ఆత్మానాత్మ వివేకము అక్కడి దుర్లభము అంటే అర్థం ఏమిటా శాస్త్రాలు చదువుకున్నాం అనుకో పండితుడు అవుతాం ఆ పండితుడు అయినప్పుడు నేను దేంట్లో పిలిసిపోయావడా ఆ శాస్త్ర పరిధికే పరిమితమయ్యావడ దాంట్లోంచి ఎదిగి ఆత్మానాత్మ వివేకంలోకి రావాలి అటు అట్టి జ్ఞానం కలిగినను ఆత్మానుభవం నిశ్చయం నిశ్చయ జ్ఞానము కలుగుతా కడుగుర్లభం అట్టి ఆత్మానుభవం భవం కంటే బ్రహ్మ సాక్షాత్ బ్రహ్మ సాక్షాత్కార జానం కలుగుతా కడుగుర్ల సాత్కార జ్ఞానం కలుగుతా కడుదోర్లభం ఇది అంతే ఇలాగనుండగా ముక్తియో నూరు కోట్ల జన్మలందు లెస్సగా చేయబడిన పుణ్యకర్మలు తప్ప పొందబడదు ఆగండి ఇక్కడేం చెప్పారు ఇప్పుడు మానవుడుగా కూడా నువ్వు మళ్ళా ఈ స్థితులన్నింటినీ దాడితే తప్ప ముక్తి దశకి చేరలేవు అవునా కాదా మరి ఇప్పుడు స్త్రీలందరూ ఏమనుకోవాలి ఇప్పుడు ఈ జన్మలో మాకు ముక్తి సాధ్యం కాదు అని వదిలేయమన్నాడా ఇప్పుడు అక్కడ అలా చెప్పలే అర్థమైనా అండి అంటే స్త్రీ పురుష శరీర చెప్పలా అక్కడ చెప్పాడా అట్లా చెప్పేటైతే వేద విద్య చదువుకోండి ఆత్మానాత్మ వేగం కలిగి ఉండండి ఆత్మవిద్యను అభ్యాసం చేయండి బ్రహ్మసాక్షాత్కార జ్ఞానం పొందండి ముక్తిని అభి అని అక్కడ అందరికీ కామన్గా చెప్పారే కానీ వేరు చేసి చెప్పలేదు ఇంకొకటి ఏం చెప్తున్నాడు ఈ ముక్తి అన్న చివరి దశకి రావడానికి ఎంత సుకృతం కావాలట సుకృతం అంటే ఏంటి అసలు మంచి అంటే సుగుణ అని పేరు పెట్టుకునే వాళ్ళు నరలేదు అంటే ఏంటి సుగుణ అంటే ఏమిటి మంచి అంటే చూసారా అంటే ఏదైనా ఒకదాన్ని నిర్వచించాలంటే చెడుని నిర్వచించినంత సులభంగా మనం మంచిని నిర్వచించాలంటే మన దగ్గర వాక్యాలు చెడు గురించి చెప్పండి చూద్దాం దుర్గుణాల గురించి చెప్పానని చూద్దాం బోర్డు చెప్తాం అన్నా కదా సుగుణాలు చెప్పండి చూద్దాం అంటే అర్థం ఏమిట సత్ సత్ సత్ అంటే బ్రహ్మము సత్ అంటే ఏంటండి బ్రహ్మము ఈ సత్తు లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ సత్తి బ్రహ్మము యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏమిటి సు అనే అక్షరంతో ప్రత్యయంతో కలిసి ఉంటాయి అన్నమాట కాబట్టి ఇప్పుడు మీరు చెప్పారే ప్రేమ దయ కరుణ వాత్సల్యం ఇట్లా ఇత్యాదులు ఈశ్వర్ ఇవన్నీ వీటన్నింటినీ కూడా దైవాసర సంపద్విభాగ యోగం అని భగవద్గీతలో ఉంటుంది ఎప్పుడైనా చదివారా దైవీ లక్షణాలు ఏమిటి ఆసు లక్షణాలు రాక్షస లక్షణాలు ఏమిటి అనేది రెండు విడివిడిగా స్పష్టంగా చెప్తాడు ఒకసారి ఈసారి క్లాస్కి వచ్చేప్పుడు మాత్రం చదువుకున్నారండి భగవద్గీత ఒకసారి పుస్తకం ముందు పెట్టుకుని ఏం చదవాలి దైవాసుర సంపద్విభాగ యోగం అందులో దైవీ లక్షణాలు ఏమిటి ఆసరీ లక్షణాలు ఏమిటి అనేది ఉంటాయి ఈ దైవాసుర సంపద్ విభాగ యోగం ప్రకారం దైవీ లక్షణాలతో ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళందరూ ఎవరు సుగుణ సంపన్నులు అర్థమైందండి ఎవరైతే ఆసరీ లక్షణాలతో జీవిస్తున్నారో వాళ్ళు దుర్గుణ సంపన్నులు అర్థమైందండి కాబట్టి అమ్మా ఇప్పుడు దెబ్బ ఏ భగవద్గీత పుస్తకం తీసుకున్నావి ఉంటాయి ఒక యోగం ఒక దైవ విడివిడిగా చెప్తాడు ఈ దైవీ లక్షణాలు ఇవి ఏకరవ పెడతాడు లైన్లో ఏకరవ పెడతాడు లేదంటే ఈసారి అదే చదువుకున్నావు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ యోగమే చదువుకున్నావు ఏం ఆ దైవీ లక్షణాల మీద పూర్తి అవగాహన లేకుండా నువ్వు ఆత్మ విద్యను సంపాదించలేవు అంటే ఏంటంటే ఆ లక్షణాలు తెలియకుండా నువ్వు ఆత్మవిద్యను సంపాదించడం అనేది జరిగే పెరిగాలి ఎప్పటికీ కూడా కాబట్టి ప్రతి ఒక్కరూ ఏమి విడిచిపెట్టాలో బాగా తెలుసుకోవాలి ఏమి పొందాలో అవి కూడా బాగా తెలుసుకోవాలి ఈ రెండు స్పష్టంగా తెలిసి ఉండాలన్నమాట కాబట్టి దైవీ లక్షణాలని మనం శ్రమ చేసి పొందాలి సాధన చేసి పొందాలి అలాగే సాధన చేసి దుర్గుణాలను విడవాలి ఈ రెండూ తప్పనిసరి అంతే ఈ వివేక చూడమణిలో ఇంతకంటే ముందుకు వెళ్ళాలి అంటే ముందు మీకేం తెలిసి ఉండాలి దైవీ లక్షణాలంటే ఏమిటి ఆశ్రయ లక్షణాలంటే ఏమిటో తెలిసి ఈ ఆశ్రయ లక్షణాలనేమో ప్రయత్న పూర్వకంగా ఆ దైవీ లక్షణాలని ప్రయత్న పొందాలి ఆ ఉంటుంది దైవాసర సంపద విభాగ యోగం ఉంటుంది దాని పేరే ఆ చాప్టర్ పేరేది దీని ఎందుకు ప్రాణికోట్లలో మానవత్వం కలుగుట ఆ మానవత్వంలో పురుషత్వము పురుషులలో బ్రాహ్మణత్వము ఆ బ్రాహ్మణత్వంలో వైదిక మార్గం అందుకుట ఆ ప్రవృత్తిలో శ్రేష్టమైన విద్వత్వము అటు విద్వత్వంలో నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానము కలుగుట ఆ ఇప్పుడు ఏం జ్ఞానం కలగాలండి మనకి నిత్యా వస్తు వివేక జ్ఞానం కలగాల చదువులన్నీ చదువుకోవడం వల్ల మనకి ఏం రావాలంటే చదువు వల్ల ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలియాలి అర్థమైనా ఏది నిత్యం నిత్యం అంటే ఏమిటి నిత్యం అంటే ఏమిటి నిత్యం అంటే ఏమిటి ప్రతిరోజు అని అర్థం సామాన్య అర్థం ఏమిటి ప్రతిరోజు నిత్యము అంటే అసలు అర్థం ఏమిటంటే మార్పు లేనిది అంటే అర్థం ఏమిటి మార్పు అనిత్యం అంటే మారేది అనిత్యం అంటే ఏమిటి మారేది నీ శరీరం నిత్యమా అనిత్యమాతుందా నిజంగా మారుతుందా నీ చిన్నప్పుడు ఫోటో ఉందండి బాల్యంలో ఏది ఉయ్యాల్లో వేసినప్పుడు ఫోటో స్కూల్కి వెళ్ళినప్పుడు ఫోటో కాలేజీకి వెళ్ళినప్పుడు ఫోటో పెళ్ళి ఫోటో ఇంకా బాగా పెద్దవాడివే తలనరిసినాక ఫోటో ఇవన్నీ చూపెట్టి ఎవరంటే ఏమన్నా నేనేనా మరి ఏది మారింది ఇప్పుడు ఏది మారలేదు నేను మారలేదు ఈ శరీరంలోనే రెండు విభాగాలు ఉన్నాయి నేనేమో మారలా అంతేనా కదా అన్ని ఫోటోలు చూపెట్టి ఎవరంటే ఏమన్నావు నేనే ఉన్నావు అది మారలా ఏది మారింది సరేనమ్మా కాబట్ రెండు ఒక చోట ఉన్నాయా లేదా ఇప్పుడు నిత్యము అనిత్యము రెండు ఒక చోటే ఉన్నాయి కానీ మనం దేని పట్టించుకుంటున్నాం అనిత్యాన్ని పట్టించుకుంటున్నాం నిత్యాన్ని వదిలేసాం ఇప్పుడు ఆత్మవిద్య అంటే ఏంటి నిత్యం నిత్యానిత్య వస్తు వివేకజ్ఞా ఏంటంటే అది ఇప్పుడేం చేశాం శరీరం అనే వస్తువుని విచారణ చేశాం ఇందులో నిత్యం ఏది అనిత్యం ఏది చూసామని చూడలేదు ఇప్పుడు వివేకం వచ్చిందా రాలేదా ఇప్పుడు ఏమిటి వచ్చిన వివేకం నేను నిత్యము శరీరం అనిత్యం ఈ జ్ఞానం వచ్చిందా రాలేదా ఇప్పుడు ఇక్కడి నుంచి శరీరంతో మనం ఎలా ప్రవర్తించాలి శరీరంతో మనం ఎలా ప్రవర్తించాలి అంటే అర్థం ఏంటి అంటే ఎలా చేయాలి నేననేటటువంటిది మారటం లేదు శరీరం అనేది మారిపోతుంది ఏదైనా సరే నీకు ఒక ఆలోచన వచ్చిందండి ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే మీకు ఏమైనా ఆలోచనలు వస్తాయరావా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ఆలోచనలు వస్తాయి ఈ ఆలోచన నేను సంబంధించిందా శరీరానికి సంబంధించిందా ఎట్లాగో తెలుసాలి రెండు సెక్షన్లు ఉన్నాయి ఇప్పుడు అక్కడ ఉన్నాయా నేను లేకుండా శరీరం పని చేస్తుందా పని ఏడు శరీరం లేకుండా నేను చెప్పగలవా ఇప్పుడు ఈ శరీరం లేదమ్మా మీ ముత్తాతగారు ఇప్పుడు ఉన్నారా లేరుగా మరి ఆయన నేను ఆ నేనుంది కానీ శరీరం లేదు అంతేనా ఆ ఫోటో చూపేటప్పుడు ఏమన్నావు మా ముత్తాతగారేనండి బాబు అన్నావా అంటే నేనుంది అక్కడ నేననే లక్షణం శరీరం మార్చినప్పటికీ ఉంటుంది ఉంటుందిగా మరి ఇప్పుడు నువ్వు ఈ శరీరంలో ఉన్నప్పుడు నేను అన్నావా తర్వాత అది అవుతావు నువ్వు ఆవిడ ఇది అవుతుంది అంతేగా స్త్రీలు పురుషులు అవుతారు పురుషులు స్త్రీలు అవుతారు ఆవిడ స్త్రీ అయితే మాత్రం నేను అనలేదా ఇప్పుడు ఆ ఫోటోలు చూపెడితే నీ ఫోటోలు చూపెడుతున్నావేమన్నావు అది నేననే అన్నావు శరీరం మారినంత మాత్రం నేను కూడా మారిపోయిందా మారలేదుగా నేను స్త్రీ పురుష లక్షణాలు లేవు శరీరానికే స్త్రీ పురుష లక్షణాలు ఉన్నాయి కానీ నేను లేవు నేను స్త్రీ పురుష లక్షణాలు లేవు ఎందుకని స్త్రీలు నేననే అంటున్నారు పురుషులు కూడా నేననే అంటున్నారు నేను రెండు లక్షణాలు ఉండాలిగా లేవు శరీరానుసారివై ఏమంటున్నావు నేను స్త్రీని నేను పురుషుడిని అంటున్నాను నేను అనుసరించింది ఎప్పుడు శరీరం నేను అనుసరించాలా నేను శరీరాన్ని అనుసరించాలా నేను శరీరాన్ని అనుసరించాలా శరీరం నేను మంచి మార్గం అనమాట సంధి చేశాడు అనమాట రెండింటికి కానీ ఇందులో ఏది ప్రధానమో దాన్ని ఇంకోటి అనుసరించాలి అంటేనా కాదు సరైన ఏదైనా సరేనండి ఎప్పుడు ఒకటి ప్రధానం ఉంటుందా ఉండదా ఒకటా ప్రధానం ఉంటుంది అంతే కదా ప్రధానం ఏదో దాన్ని మిగిలిన అనుసరించాగా నేను ప్రధానమా శరీరం ప్రధానమా కన్క్లూషన్ వచ్చావన్నమాట ఎట్లా ఇదంతా విచారణ చేసేటప్పుడు నీకేం తెలిసింది ఇప్పుడు అదే నేనే ప్రధానం రా బాబు శరీరం అప్రధానం రాదు ఆయన అన్నవే చెప్పేసావో చెప్పలేదు కాబట్టి ఎవరెవరికి ఫాలో అవ్వాలి శరీరమే నేను ఫాలో కాక తప్పదు అంతేనా కాదా ఉదాహరణ చెప్పండి చూద్దాం ఎట్లా శరీరం ఎప్పుడేం చెప్తుంటుంది సుఖం శరీరం కోల్ ఎప్పుడు ఏం చెప్తుంది దీనికి ఎప్పుడు సుఖమే కూర్చో నేను లేదండి శరీరానికి సుఖంతో పని ఉంటుంది ఎప్పుడు ఒక ఇది ఎప్పుడు ఏం చెప్తుంది ఇక చేసిన దానిలే కానీ ఇక్కడ కాదు అంటుంది నువ్వేమంటావు ఏ పరగడాల్సిందే ఏ నడవాల్సిందే ఏ చదవాల్సిందే ఏ చెయ్యాల్సిందే చూసారా ఎప్పుడు కాబట్టి లోపలనే నేనేం చేస్తుంది పని చేయిస్తోంది నేనేం చేస్తుంది పని చేయిస్తోంది శరీరం పని చేస్తుంది సరే తప్పని ఇష్టమై చేస్తుందో కష్టమై చేస్తుందో తర్వాత చూద్దాం శరీరమేమో పని చేస్తుంది నేనేమో చేయిస్తున్నా ఇప్పుడు యజమాని ఎవరు యజమాని ఎవరు నేనా శరీరం నేనా శరీరం మళ్ళీ అడుగుతున్నా మన దీని తర్వాత అడిగితే మారిపోకూడదు మీరు దాని గురించే విచారణ చేస్తున్నాం కాబట్టి మీ ఇల్లు అక్కడ ఉందని ఇంట్లో యజమాని సంగతి మనం మాట్లాడటం లేదు కదా ఏ ఇల్లు మాట్లాడుతున్నావు వినాక నుంచి ఇక్కడే ఈ ఇంటి సంగతే మాట్లాడుతుంది ఈ ఇంటికి యజమాని ఎవరు యజమాని ప్రధానమా ఇల్లు ప్రధానమా ఎందుకని ఈ ఇల్లు కావచ్చు ఇంకో ఇల్లు కడతానయ్యా బాబు అంతేనా కదా యజమాని పోతే ఇల్లు ఎక్కడ తయారవుతుంది అసలు ఇల్లు తయారే అవసరేనా కాదా కాబట్టి యజమాని ప్రధానంగాని ఇల్లు కాదు అన్నావా లేదా కాబట్టి శరీరాన్ని అప్రధానంగా నేను ప్రధానంగా చూసే దృష్టిని అలవాటు చేసుకోవాలి రోజు లేవగానే ఏం చేస్తున్నావు రోజు లేవగానే ఏం చేస్తున్నావు రోజు లేవగానే ఏం చేస్తున్నావు చూసుకోవాలి మీరు కెనకెళ్లాలి రోజు ఆ లేచిన స్థితి గుర్తు రావట్లే ఏం చేస్తున్నావు రోజు లేవగానే ఏం చేస్తున్నావు రోజు లేవగానే ఏం చేస్తున్నావు ఇవన్నీ సమాధానాలే కాని ఇంకా వెళ్ళాలి మీరు కొద్దిగా మనం రోజు లేవగానే ఏం చేస్తున్నావు రోజు లేవగానేం చేస్తున్నావు రోజు లేవగానే ఏం చేస్తున్నావు చూడండి ప్రశ్నే మారలా ఎన్ని సమాధానాలు వస్తున్నాయి రోజు లేవగానే ఏం చేస్తున్నావు లేస్తున్నది ఎవరు లేస్తున్నదివరు లేస్తున్నదివరు ఎవరు నిద్రపోతున్నారు వాడు లేవాలి ప్రశ్నకి ఆన్సర్ ఎప్పుడు కూడా ఎవరు నిద్రపోతున్నారో వాడు లేదు ఎవరు నిద్రపోతున్నారు అంటే ఇప్పుడు నిద్రకు ముందుకు రావాలి మళ్ళా ఇందాకెవరు లేవగాని ఏం చేశారు అని అడిగాం ప్రశ్నని అర్థమైందండి ఈ ఈ విధానానికి ఒక పేరుందండి మీకు ఇట్లా విచారణ చేసే పద్ధతికి ఒక పేరుంది ఇట్లాగే చెయ్యాలి ఇట్లా చేస్తేనే మీకు ఆత్మానాత్మ వివేకం వస్తుంది స్ట్రైట్గా ప్రశ్న అడిగేసి స్ట్రైట్గా ఆన్సర్ చెప్పేస్తే ఆత్మానాత్మ వివేకం ఎప్పటికీ రాదు అర్థమేనండి ఇందాకేం చెప్పాను ఏది ప్రధానము ఏది అప్రధానం ఇది తెలియాలి మొట్టమొదట ఎవరు యజమాని ఎవరు అనుసరించాలి తెలియాలి అర్థమైందండి ఇప్పుడు నేను యజమాని శరీరం అనుసరిస్తుంది ప్రధానం నేను శరీరం అప్రధానం అంతేనా కదా రోజు నిద్రపోతున్నది ఎవరు ఎవరు మేల్కొన్నారు ఇప్పుడు నేను నిద్ర మేలకువ ఉన్నాయా అన్న ప్రశ్న రావాలి నీకు ఈ గొడవ అంతా ఎందుకు వేస్తారా నిన్నీ ప్రశ్నలు నేను నిద్రా మెలకు ఉన్నాయా ఏమైనా ఎప్పుడన్నా పొరపాటు వెరిఫై చేశాన్ని కాబట్టి ఇప్పుడు ఎవరన్నా లేదు శరీరమా నేనా వెలుకునే ఉంటాయి ఇంక లేచేది ఏమిటంటుందా ఆవిడ నేను శరీరాన్ని నిద్రలేముతుంది అంటున్నాడు నేనెప్పుడు మేలుకునే ఉన్నట్లయితే మేనేం చేసింది ఇప్పుడు నేను మేను రెండు ఉన్నాయా లేదా ఇప్పుడు మన దగ్గర మనలో ఏమున్నాయి ఇప్పుడు నేను మేను రెండు అర్థమేనాయ్యప్పుడు నేను మేను నేను ఎప్పుడు మేలుకొని ఉంది మేనేం చేస్తాను ఎందుకని మేను లక్షణం ఏమిటి ఎప్పుడు సుఖం మేను లక్షణం ఏమిటి ఎప్పుడు సుఖమే దాని పని నేను లక్షణం ఏమిటి లక్ష్యం నేనుకి ఎప్పుడు ఏది ప్రధానం లక్ష్యం మేనుకెప్పుడు ఏది ప్రధానం సుఖం నువ్వు ఏ ఆలోచనైనా చేసినప్పుడు రెండు ఉంటాయి అక్కడ ఒకటి లక్ష్య ఉంటుంది రెండు సుఖప్రధానంగా ఉంటుంది సుఖ ప్రధానాన్ని టిక్కు పెట్టడం ఏమయ్యది పోయింది లం మరుపుకు పోయింది పోయి ఏమైపోయింది సుఖమే సత్యమై కూర్చుంది కాబట్టి హాయిగా తీరు పడుకుంటే బాగుంటుందా ఎవడన్నా పెట్టేవాడు ఉంటే వీళ్ళు ఆడవాళ్ళు అందరూ ఎవడన్నా హాయిగా వడ్డి ఉంటే సుఖంగా జీవితం వెళ్ళిపోతున్నారు బాబు ఎందుకనిట వీళ్ళు బాగా కష్టపడి ఎప్పుడు బాగా వండి పెడుతుంటే పురుషులు తిని పడుకున్నారు అది చూస్తారన్నమాట చూసి ఏమనుకున్నారు ఇప్పుడు నాకు కూడా ఎవడైనా వండి హాయిగా తిని పడుకుంటాను అని ఇవిడనుకున్నాడు పురుషుడేమనుకున్నాడు ఇదేదో ఈ తిప్పలన్నీ వాళ్ళు పడితే మనం హాయిగా ఇంట్లో వండుకొని అదేదో ఆ నాలుగు అన్నమెదుగులు పెడితే మన బరే ఇరా అని పురుషుడే అనుకున్నాడు ఈ రకమైనటువంటి లక్షణాల వల్ల మేను మారింది ఉత్తర జన్మకు వచ్చేప్పటికేమైంది వీడు వాడ్యాడు వాడు మారింది. మేను మారిందా నేను మారింది మేను మారిందా నేను మారిందాది స్త్రీ ఉత్తర జన్మలో పురుషుడు అయ్యాడండి పురుషులు స్త్రీలు అయ్యారండి మేను మారింద నేను మారింది మేనేగా మారింది కాబట్టి జన్మాంతరంలో కూడా నేను అలాగే ఉంటుందిగా కాబట్టి జనన నేను మారటం లేదు జనన మారని నేను మెలకు నిద్రలలో మారుతుందా జనన నేను మారటంల్లా స్త్రీ పురుష శరీరాలు ఇటు అటు మార్చేస్తోంది ఈ మార్చేయగలిగే సమర్థమైన నేను మరి మెలకువ నిద్రలలో మారుతుందా ఎలా ఎలా చెప్పగలవు శరీరం యొక్క వ్యవస్థలన్నీ ఎవరుంటే పనిచేస్తున్నాయి అంతేనా గాఢ నిద్రావస్థలో కూడా నీ వ్యవస్థలన్నీ పనిచేస్తున్నాయా ఎవరుండబట్టి వాడు తప్పుకుంటే వాడు తప్పుకుంటే ఈ మేనుకేమీ లేదు తన వ్యవస్థని తాను నిర్వహించుకోగలిగే శక్తి దానికి లేదు కాబట్టి నేను చైతన్యం ఈ వ్యవస్థలన్నీ నిర్వహించుకోగలిగే సమర్థత దేని వల్ల వచ్చింది నేననే దాని వల్లే వచ్చింది ఆ నేను చైతన్యం అనేవరు చైతన్యం ఈ మేనెవరు చైతన్యం చేతనం అచేతనం మేనెవరు అచేతనం నేనెవరు చేతనం అర్థమేనండి ఇదేమో కదిలించబడేది అదేమో కదిలించేది నేనెవరు కదిలించేది మేనెవరు కదిలించబడేది అనంతర దానికి ఇది మనం నిద్రపోతున్నాం ఎవరు లేపి తెలియజాము మనం నిద్రపోతున్నాం అండి ఎవరు లేపితే లేచాం లేచాం అంటే ఒకే స్థానంలో ఒకటి మేలుకునుంది ఒకటి నిద్రపోతుంది ఒకే స్థానంలో ఒకటి మేలుకునుంది ఒకటి నిద్రపోతుంది ఏది మేల్కొనుంది నేను మేల్కొనుంది మేను నిద్రపోతుంది కాబట్టి నేనుకు మెలకువ నిద్ర లేవు మెలకువ నిద్రలు ఎవరికి ఉన్నాయి ఇప్పుడు మేనుకే ఉన్నాయి అర్థమైందండి నేను ఎప్పుడు సాక్షిగా చూస్తూ నేను ఎప్పుడు ఏం చేస్తుంది ఈ మేనుని పనిముట్టుగా కొన్ని పనులు చేస్తోంది కొన్ని పనులలో సాక్షిగా మెలకువ కళ నిద్ర అనే మూడు తయారవుతున్నాయా ఈ మూడు నేను మేనుల సంయోగంలో తయారౌతాయి ఎక్కడ తయారవుతుంది నేను మేను కలిసి పనిచేసి అంటున్నావే ఆ నేను మేను కలిసి పనిచేస్తే మూడు తయారైన ఏమిటవి మెలకువ కళ నిద్రెండు విడివిడిగా ఉన్నాయి అప్పుడేమైంది ఈ రెండు విడివిడిగా అయిపోయినాయి అప్పుడేమైంది నేను నేనుగానే ఉన్నది శరీరంలోనే ఉంది కానీ కలిసి పనిచేయడం శరీరంతో బ్రతికేలా ఉంటాడండి ఉంటాడు బ్రతికే ఉన్నాడు కానీ నేను యొక్క లక్షణాలతో లేకుండా ఉన్నాడు నేను యొక్క లక్షణాలతోనే ఉన్నాడు అంటే మేనుకొక్క కొన్ని లక్షణాలు ఉన్నాయట ఏమిటవి అవి ఆకలి దెబ్బగా మేనువే శరీరానికి ఆకలా ప్రాణానికి ఆకలా మరి నేను కా శరీరానికి శరీరమా ప్రాణమా అంటే మెయిన్ అంటే ఏమిటన్న ప్రశ్న రావాలి నేను ప్రశ్న సరిగ్గా వేయగలిగినప్పుడే సమాధానం కూడా కాబట్టి శిష్యుడు అన్న పేరు నీకు రావాలంటే ఏ సమర్థత రావాలంట నీకు సరిగ్గా ప్రశ్నించగలిగేటటువంటి శక్తి అచ్చినవాడు శిష్యుడు అర్థమైందండి ఏమిటంటే ఆ ప్రశ్నకు విధానం ఏమిటది పరిప్రశ్నే సేవయా ఏమన్నారు దాన్ని పరిప్రశ్నే సేవ ఊరికేదో దారండబోయే ఉండటం ఇద్దరు చెప్పడట పరిప్రశ్నే సేవయా తెలుసుకోవాలనే జిజ్ఞాస ఆచరించాలనే జిజ్ఞాస కలిగి నువ్వు ఎప్పుడైతే ఆశ్రయిస్తావో అప్పుడు సద్గురుమూర్తి ఏం చేశాడట నీలో ఆ జ్ఞానం మేలుకునేటట్లుగా బోధించాడు అదేనండి ఇక్కడికి చాలు నేను ఇప్పటికే రెండు గంటలు అయిపోయింది ఓవర్ఫ్లోయింగ్పోయింది అయిపోతుంది రెండు వాక్యాలు అట్టి ఆత్మానుభవం కలిగినను అట్టి జ్ఞానం కలిగినను ఆత్మానుభవం కలుగుతా ఆగు ఇక్కడ ఆగు అట్టి జ్ఞానము కలిగినను అంటే శాస్త్రాలు చదువుకున్నటువంటి జ్ఞానం కలిగినప్పటికీ నీకేం కావాలి నేనంటే ఏమిటో నేనంటే ఏమిటో స్పష్టమైనటువంటి అనుభూతిలో ఉన్నటువంటి జ్ఞానం కావాలి ఆ ఆత్మానుభవం కావాలి అట్టి ఆత్మానుభవం కలిగినను జీవ బ్రహ్మలు ఏకత్వం ఒక బ్రహ్మ సాక్షాత్కారంగా కలుగుతా అది దీంట్లో ఇంకొక భయం ఇప్పుడు మనం ఎవరి గురించి విచారణ చేస్తున్నాం ఈ ఇంట్లో ఉన్నవాడి గురించి విచారణ చేస్తున్నాం ఏ ఇంట్లో ఉన్నవాడు విచారణ చేయాలట సృష్టి ఒకడికి ఇల్లు శరీరం నీకు ఇల్లో సృష్టి ఒకడికి ఇల్లు వాడి సంగతి తెలుసుకోవాలట వీడు జీవుడు వాడు బ్రహ్మం వీడు జీవుడు వాడు బ్రహ్మము ఈ రెండింటి యొక్క సాక్షాత్కార అనుభవ జ్ఞానాన్ని ఎవరికైతే కలిగిందో వాడు తముడు ఇవన్నీ ఇలా ఉండటం మోక్షం కోట్ల జన్మంతో భక్తి శ్రద్ధలతో చేయబడిన ఈ బ్రహ్మానుభవంతో నువ్వు ముక్తి పొందుతావులు అటువంటి ముక్తి అనేది మానవుడుగా కూడా వంద కోట్ల సార్లు మానవుడుగా కూడా వంద కోట్ల సార్లు పుట్టిపోయినటువంటి అనుభవం సంపాదించిన పుణ్య విశేషం చేత ముక్తిని సాధిస్తాం ఇప్పటి ఎన్ని కోట్లయినా ఎలా లెక్క చెద్దాం అని కాదు అక్కడ ఉద్దేశం లెక్కటమని కాదు అంటే అనేక సార్లు మానవుడుగా పుట్టిపోయి నువ్వు చేసినటువంటి పాప పుణ్యఫల ప్రదాత లోపల నేనుందా లేదా ఈ నేను ఆ పుణ్య బలా ఉపయోగించి జ్ఞానాన్ని పొందాలి నువ్వు ఇప్పుడు ఈ పుణ్య బలాంతా ఉపయోగించి ఏం చేస్తున్నావు పొందటానికి ముక్తి మోక్షము పొందటానికి పుణ్య బలాన్ని వాడాలి కానీ ఇప్పుడు మనం పుణ్య బలాన్ని దేనికి వాడుతున్నాం వాడుతున్నా నీకు కొలత కూడా చెప్పారు ఎట్లా అంటే మంచు తన సుఖమే పుణ్యమంచు తన దుఃఖమే పాపమందు పెద్దలు సుమతి సుమతి సరగ చిన్నప్పుడు నేర్చుకుని ఉంటే అన్ని ఈజీగా తెలిసిపోయేది నీవు జీవితంలో ఎప్పుడైనా సరే సుఖంగా ఉన్నావు అదేమిటి పుణ్య ఫలం నువ్వు జీవితంలో ఎప్పుడన్నా దుఃఖించావా లేదా దేనివల్ల దుఃఖించావు ఫలం పుణ్యం అంటే ఏమిటి పాపం అంటే ఏమిటి వేదవ్యాసుని అడిగారు నిన్ను అన్నాడు కదా ఆయనయితే సరిగ్గా చెప్తాను సరేనయ్యా మీరు అడిగారు కదా నాలుగు వేదముల సారము ఈ అర్థశ్లోకంలో చెప్తాను పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నాడు ఓ చెప్తే అర్థం కావట్లేదు కదా నీకు కాబట్టి సులభంగా చెప్తా పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపేణం ఎనభై లక్షల దేవరాశులు ఉన్నాయి కదా ఏ జీవిటైనా నువ్వు ఉపయోగపడేట్టు జీవించవు ఏమిటది పుణ్యం అదే ఏ జీవినైనా కూడా బాధించేటు జీవించవు ఏమిటవుతుందయ్యా వైశ్వర్ష అవుతుంది పుణ్యం వల్ల ఆ జీవులు అందరికీ సుఖంగా ఉంటావు ఎందుకని ఆ జీవులకు ఉపకరించవు అర్థమైందా ఆ జీవులని పీడించవు అంటే బాధించవు ఏమైంది రివర్స్ అదే జీవులు చేస్తే నువ్వు కూడా ఫినిష్ కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే సుఖంగా ఉన్నావు అంటే అర్థం ఏమిటి పుణ్యం అదే ఫలం పుణ్య ఎప్పటి ఫ్రాడ్ ఫార్వర్డ్ మీ బ్యాంక్ ఖాతా ఒకటి ఉంటుంది అనమాట దానికోటి దిగిపోతుంది దేని ఖాతా దానికే దీనివల్ల అది రద్దవుతుంది దానివల్ల ఇది రద్దవు కానీ ఒక అవకాశం ఉంది ఏమిట సత్కర్మలు చేస్తూ పోతూ ఉంటే దుష్కర్మలు దూరం అయిపోతాయి సత్కర్మలు చేస్తూ పోతూ ఉంటే దుష్కర్మలు దూరం అయిపోతుంది అంతేనా కాదా ఇరవై నాలుగు గంటలు నువ్వు ఒక లక్ష్యాన్ని మనసులో పెట్టుకుని జీవిస్తున్నావు అప్పుడు ఏమవుతావు అంతేనా కాదా లక్ష్యానికి వ్యతిరేకంగా ఉన్నావు ఏమైపోయినాయి అప్పుడు అయిపోయినా అయిపోలేదా కాబట్టి నువ్వు సత్కర్మలే చెయ్యాలనే లక్ష్యంతో జీవించవు ఏమయ్యావుడు ఆటోమేటిక్గా దుష్కర్మలన్నీ దూరం అయిపోయి రెండు పద్ధతులు ప్రియత్నించి దుష్కర్మకు దూరంగా ఉండటం ప్రియత్నించి సత్కర్మ చేయడం అర్థమేందండి దానికేమో దూరంగా ఉండాలి దీనికి ఏమో చెయ్యాలి నేనేమో సత్కర్మ చేయాలి దానికేమో దూరంగా ఉండాలి త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం దీనికి ఏమిటన్నారు సూత్రం త్యజ దుర్జన సంసర్గం దుర్జనులు అంటే ఎవరు వాళ్ళ సాంగత్యంలో ఉంటే నీకు కూడా ఏమవుతాయి అయ్యే అబ్బుతాయి భజ సాధు సమాగమం సాధువులైనటువంటి వాళ్ళు సద్గురువులైనటువంటి వాళ్లతో కలిసి జీవించావు అనుకోడేమయ్యావు సత్కర్మలే చేసి అంతమంతా కాబట్టి పుణ్యఫలం అంతా కూడా నీకు దేనికి ఉపయోగపడాలట మోక్షానికి ఉపయోగపడాలి జ్ఞానానికి ఉపయోగపడాలి అంటే నువ్వు సుఖం దానంతా అదే సుఖం దేనికి సంబంధించి అని చెప్పిందాక మేను అంతేనా కాదు ఈ మేను ఎప్పుడూ సుఖాన్ని కోరుతూ ఉంటుంది పుణ్యం నీకు తగ్గిపోతూ ఉంటుంది సుఖం అనుభవించే కొద్ది ఏం తగ్గిపోతుంది ఇప్పుడు పుణ్య ఫలం తగ్గిపోతుంది కాబట్టి ఇప్పుడు మేను నేను చేయాలంటే దేని గురించి కష్టపెట్టాలి సత్కర్మ గురించి కష్టపెట్టాలి నాకు నువ్వు ఉపమానం చెప్పావు అది దేవుడు కనపడతాడు మేనేం చెప్పింది ఇక్కడ గుత్తరా బాబు ఈసారి ఏం చెప్పింది అసలు నేను ఎక్కే ఎక్కలేని రిటోని ఎక్కడి నుంచే దండం పెడతాను అంతే అర్థమైందా కానీ నువ్వు సత్కర్మ చేయడానికి ఏం చేయాలంట ఈ మేను కష్టపెట్టాలి లేకపోతే ఏమవుతుంది నీ బ్యాంక్ బ్యాలన్స్ ఖాతాలో ఉన్న పుణ్యం ఈ మేను యొక్క సుఖరూపంలో ఖర్చు అయిపోతుంది అయిపోతుంది వెళ్ళిపోతూ ఉంటుంది అర్థమైందండి ఎందుకనిట అనేక జీవరాశుల చేత ఎడ అతను చేసిన పరోపకారం అంతా అదే జీవరాశి ద్వారా ప్రతిఫలంగా పొందుతున్నాడు ఏ రకమైన బాధ ఏదో హాయిగా వెళ్ళిపోతున్నాడు అదే మనం ఇతర జీవరాశి చేత బాధించబడిన సందర్భాలు కూడా వచ్చినాయే రాలేదు అది వచ్చింది ఆ జీవరాశి ఎడల మనం చేసినటువంటి పీడనం ఆ జీవరాశిని పూర్వం పూర్వంలో బాధించిన లక్షణం మనలో ఉండబట్టి ఇప్పుడు మరలా కొన్ని ఇప్పుడే ఫలిస్తే కొన్ని జన్మాంతరంలో ఫలిస్తే అట్లా అనేక రకాలుగా కాలచక్రంలో నియమించబడి ఉంది అర్థమైందంటే ఈ వీటన్నింటినీ అవగాహన చేసుకుని నువ్వు బ్రహ్మ సాక్షాత్కార జానాన్ని పొంది అనేక జన్మ పుణ్యార్థిత ఫలం చేత ముక్తిని పొందాలి కాబట్టి ఎప్పుడు సత్కర్మలే చేయాలి దుష్కర్మలకి దూరంగా ఉండాలి అనేది అక్కడ అందులో ఉన్న సూత్రం అనమాట అంతేగాని వంద కోట్లు ఎక్కటమని కాదు దీని ఎందు ఎనిమిది అంతస్తులు చెప్పబడినవి కట్ట కడబడ్డ నిష్కామ బుద్ధితో భక్తి శ్రద్ధలు కలిగి నూరు కోట్ల జన్మంలో చేయబడిన పుణ్యకర్మల చేతనే మోక్షము కలిగినది తెలుపటమైనది అందువలన వీటన్నిటికీ పుణ్యకర్మలే కారణమని తెలుసు శ్రీకృష్ణ భగవానుడు గీతలోను అలాగనే తెలిపడి ఒక శ్లోకం అర్థమైందండి కాబట్టి నిరంతరాయంగా సత్కర్మ చేయడం ద్వారా నేను బలపడి నిరంతరాయంగా సత్కర్మ చేయడం ద్వారా బలహీనపడింది అదే నిరంతరాయంగా దుష్కర్మ చేయడం ద్వారా ఇది ఇదే దీన్ని అనుసరించింది ఇది దాన్ని అనుసరించవలసినవి పోయి దాని అదేం చేసింది దీన్ని అనుసరించడం అప్పుడేమయ్యావు అంత వ్యతిరేకంగా జరిగింది అర్థమైన కాబట్టి మానవ జన్మకి అత్యంత ఉత్తమమైనటువంటి లక్ష్యం ముక్తి మాంక్ష దానికి ఎన్ని ఎన్ని అంశాలు చెప్పబడి ఎనిమిది అంతస్తులుగా చెప్పబడి ఆ ఎనిమిది అంతస్తులు ఏమిటి జంతువు నరజన్మ ఒకటి మనిషి వైపు పుట్టావు మనుషులలో పురుషుల వైపు వేద వేద వేద విద్యను తెలుసుకునే పద్ధతిగా జీవించా వేదానుసారం జీవించవు దాంట్లో వేదానుసారం జీవించిన వాళ్ళలో విద్వత్తు విద్వత్తును సంపాదించవు ఆ విద్వత్తును సంపాదించిన వాళ్లల్లో ఆత్మానాత్మ వివేకం సంపాదించేవాడు ఆ ఆత్మానాత్మ వివేకం సంపాదించిన వాళ్లల్లో మళ్ళీ ఎవరు ఎవరు బ్రహ్మనిష్ఠుడు బ్రహ్మ సాక్షాత్కార జానం పొందినవాడు ఆ బ్రహ్మ సాక్షాత్కార జానం పొందిన వాళ్ళల్లో మళ్ళా ఉత్తముడు చివరికి ముక్తుడు ఈ ఎనిమిది అంతస్తులుగా చివరికి ఎనిమిది అంతస్తులుగా మానవ జన్మ పరిణామం పొందుతుంది కాబట్టి మనం మానవుల వైపు ఈ ఎనిమిది అంతస్తుల్ని దాటాలి ఎనిమిది అంతస్తు అయినటువంటి మృతి చేరాలి ఇది వివేక చూడామని చెప్పేటటువంటి మొట్టమొదటి లక్ష్యం జీవన లక్ష్యం ఇదే ఇలా జీవించే మానవులు అన్నారు ఉత్తమమైన మానవులు ఆదర్శవంతమైన మానవులు తరతరాలకి మీరు వచ్చే ఏమిస్తారు అసలు బా కదా వచ్చే తరానికి ఏమి ఇవ్వగలమంటే ఆస్తి ఇవ్వగలుగుతున్నాం కానీ నిజానికి ఇవ్వగలిగేది మీరు మీ మీ పెద్దల ఏం పొందారు నిజానికి ఒక మానవుడు మరొక మానవుడికి ఇవ్వగలిగినది ఏంటయ్యా అంటే జ్ఞానవారసత్వాన్ని మాత్రమే ఇవ్వగలుగుము తద్వారా ఆ తరం కూడా తరించగలిగే అవకాశం వచ్చింది అర్థమైంది అదే ఆస్తి చెందిపోతుంది కరిగిపోయింది కరిగిపోయింది అంతేనా కాదు ఎందుకని శరీర సంబంధమైనటువంటి అర్థమైంది మనం ఎంతో కష్టపడి వంద సంవత్సరాల పాటు మన శరీరంలో అస్థికల్ని మెయింటైన్ చేసామో తెలియదు మనతో పాటు పట్టుకెళ్ళాము మన శరీరంలో ఉన్న అస్థికల్నే పట్టుకెళ్ళడం లేదు ఆస్తుల్ని పట్టుకెళ్ళటం రెండింటిని పట్టుకెళ్ళడం రెండింటినీ తర్వాత వాటికే ఇచ్చావు అస్థికల్ని ఏం చేశాడు నదిలో కలిపేశాయి అంతేనా కాదా ఆస్తుల్ని ఏమీ లేదు జాగ్రత్తగా అనుభవించాడు అర్థమైనా కానీ నిజానికి ఒక తరం నుంచి మరొక తరానికి ఇవ్వగలిగినటువంటి సరియైన ఆదర్శవంతమైన జ్ఞానవారసత్వమే సరి అయినటువంటి ఆస్తి సరి అయినటువంటి సంస్కృతి అటువంటి సంస్కృతిలో పుట్టెమ్మ అంతేనా కాదా ఏనాడు వేదములు ఉద్భవించినాయి అనేనా చెప్పగలవా మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ సంస్కృతి అవిచ్ఛిన్నంగా సాగుతోందా లేదా ఆ జ్ఞాన ప్రవాహం సాగుతోందా లేదా మరి అది అనుసరించకపోతే మనం ఇలా జీవించగలిగే వాళ్ళమా ఆ వేద వేదానుసారం జీవించే సనాతన ధర్మం మన దగ్గర లేదనుకోండి అప్పుడు మన జీవితం ఏమైపోద్దు విదేశాలలో ఎవరైనా పుట్టారనుకోండి ఏం చేస్తారు మనం ఏం చేస్తున్నాం మనకి చాలా కార్యక్రమం ఊరికే వదిలిపెట్టాం అర్థమైనా ఎందుకనిట అనుసారం ఎందుకు జీవించాలట నేను మేను ఆ విడిపోవాలి నీకు తండ్రికి సచేళ స్నానం చేయాలట పిల్లవాడు పుట్టాడు అని తెలియగానే ఏ బట్టలతో ఉన్నాడో ఆ బట్టలతోనే స్నానం చేయాలట ఎందుకు పెట్టాడు ఎందుకు చెయ్యాలి సరే నదిలో దుక్తావో బావిలో దుక్తావో అన్నది కాదు అక్కడ ప్రశ్నల స్నానం చేయాలి సచేల స్నానం చేయాలంటే అర్థం ఎందుకు పెట్టారు అట్లాగా శరీరగతమైన రుణం తీరిపోయింది ఈ దెబ్బతో నా శరీరం నుంచి శరీరం ఉద్భవించిందండి ప్రజాపత్య ధర్మం నెరవేరిపోయింది ఇంతటితో నేను శరీరం ధరించినందుకు శరీరగతమైన రుణం దీనికి నేను ఇప్పుడు నేను వేరైపోయాను ఇక ఇక నేను మేనుగా అనుసరించి జీవించిన అవసరం లేక సరిగ్గా తీర్చిదిద్దితే చాలు సరిగా తీర్చిదిద్దాలంటే నేను ఎందులో ఉండాలి ఇప్పుడు నేను నేనుగా ఉండాలి నేను మేను అనుసరించి అంతేనా కాదు భార్యతో ఇంతకు వ్యవహరించవచ్చా వ్యవహరించకూడదు సంతానం కలిగిన తర్వాత భర్త భార్యతో సంతానం కలగక ముందు ఎట్లా వ్యవహరించాడో అట్లా వ్యవహరించరాదు నియమం నియమం కానీ ఇప్పుడు ఉంటున్నావా అట్లాగా అంటే అర్థం ఈ వేదానుసారం జీవించడం ధర్మానుసారం జీవించడం అనే మనం అధ్యయనం చేయడం ఎంతకైందాక పొద్దునే లేవడం రొటీన్ గా యాంత్రికంగా ఏవో పనులు చేసుకోవడం అలసిపోవడం అనగల ఇంతేమ కాబట్టి ఇప్పటికైనా ఏం చేయాలి వస్తుంది నువ్వు రా నువ్వు చేస్తే వాడికి రాదా నువ్వు చేసిందే కదా వాడికి వచ్చేది అనుసరించేగా వాడు జీవించేది అర్థమైందా మన దగ్గరే లేదు ఇప్పుడు మన పిల్లలకి ఏం జరుపుతాం నువ్వు మేను అనుసరించి జీవించినప్పుడు నువ్వు నేను అనుసరించి జీవించమని వాడికి చెప్పావు చేతామో మేను అనుసరించి చేసావు వాడు ఏం చూస్తాడు ఇదేగా చూస్తాడు వాడు ఏం చూస్తే అదే అవుతాడు మరి అది అవడుగా కాబట్టి కొడుకు పుట్టాడనంగా తండ్రికి పుత్రిక గాని పుత్రుడు కాని కొడుకు కూతురు కాదు అక్కడ సంతానం కలగగాని తల్లి తండ్రిలో వెంటనే ఒక జ్ఞానం ఉద్భవించాలి ఏమిటది శరీరం కాదు నేను నేను ఆత్మస్వరూపుణి నేను చైతన్య స్వరూపుణి నేను జ్ఞానస్వరూపుణ్ణి నేను సాక్షి స్వరూపుణి అంటే అందుకే తల్లికి స్నానం చేయడం కూడా ఉత్సవమే మన దగ్గర ఊరికే చెప్పరు పుణ్యాహవచనం దానికి ఒక ప్రత్యేక కార్యక్రమం పుణ్యాహవచనం ఆయన పిలిచి ఆయన దైవీ ఆశీర్వచనం చేసి ఆ పశువు నీళ్ళు తల్లిన తర్వాతే పుట్టి స్నానం అవునా కదా మరి ఎందుకు పోయినా అట్లాగా ప్రతి కర్మకాండ వెనకాల కూడా ఈ ఆత్మానాత్మ వివేకం ఉంది నేను వేరే నేను వేరే నేనునే అనుసరించాలి కాని నేను అనుసరించి జీవించకూడదు ఈ ఆత్మానాత్మ వివేకాన్ని రోజువారీ జీవితంలో బాగా బలపరచు దృఢమైనటువంటి విచారణ దృఢమైనటువంటి నిర్ణయం దృఢమైన జ్ఞానం కలగాలి ఇవాంటికి మళ్ళా ఒక